మీకు వదనాలక ముందుకెంతో నడిపించిన దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు మీ యొక్క వాక్యాన్ని వినడానికి తన మళ్ళీ మాకు అనుగ్రహించిన ఆసక్తిని బట్టి మీకు వందనాలు సురక్షితంగా ఈ ప్రాంతానికి మమ్మల్ని చేసినది మీకెంతో వదనాలు వాక్యాలని సత్యాన్ని గ్రహించలాగున్నా ప్రవ్వ ఆత్మీయ నేత్రం విపమ్మని ప్రార్థిస్తున్నాం మరోసారి ప్రవ్వా మేము జపన్య గ్రంథంలోని వాక్యాలను ధ్యానిస్తుండగా మీ యొక్క ఆత్మీయ నడిపింపు మాకు దైచ్యమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రవ్వారే మా యొక్క కొండ మీరే మా యొక్క కోట మీరే మా యొక్క దాగు స్థలం ప్రవ్వా మిమ్మల్ని తప్ప ఎక్కడికి విడిచి వెళ్ళలేం ప్రవ్వా అనేక మంది అనేక ప్రాంతాలలో వెళ్తున్నారు కాని ప్రవ్వా మేము ఎక్కడికి కూడా వెళ్లలేం ప్రవ్వా ఎందుకంటే సమస్త మీలో ఉంది నైనా కాబట్టి మీ అందే మేం నిరీక్షణ కలిగి మీ అందే మేం ఓ ప్రవ్వా ఆ కలిగి జీవించలాగిన సహా మనం ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభు ఆయొక్క జపన్య గ్రంథంలోని వాక్యాలను ధ్యానిస్తుండగా ప్రతి విషయంలో తండ్రి మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారనైనా ఏరీతిగా మీ కొరకు తన మళ్ళీ ఇష్టానుసారంగా జీవించాలా మీ యొక్క అనుగ్రహం కొరకు మేము ఏ రీతిగా జీవించాలనో ఆ విషయాలు మీరు మా మాట్లాడుతుండగా వాటిని ఆసక్తితో తనమల్ని మేము విని గ్రహించి వాటిని మా జీవితంలో పాటించాలా మరి విశేషంగా అనుభవపూర్వకంగా వాటిని మేము ప్రకటించాలా అని ప్రకటించే సేవకులుగా మమ్మల్ని తయారు చేసి మతపరమైన జీవితం నుంచి మమ్మల్ని బయటికి తీసుకుని రమ్మని యేసు క్రీస్తు పరిషత్ నామం ప్రార్థించున్నాం తండ్రి ఈరోజు ఇరవై ఐదవ తారీఖు ఫిబ్రవరి రెండు సంవత్సరం జపనియా గ్రంథము పదకొండవ భాగానికి మనము సిద్ధపడుతున్నాం చూస్తా చూస్తా పదకొండు వారాలు పదకొండు వారాలంటే చాలా కష్టమే కదా అంటే మన జీవితంలో పదకొండు వారాలు దాటిపోయింది అన్న విషయం కానీ ఆశ్చర్యం ఏందంటే ఈ పదకొండు వారాల దేవుడు దాచి కాచి కాపాడిందా లేదా జఫనియా అంటేనే అర్థం అది అంతేనా జఫనియా అంటే అర్థమేంది యహోవాసే దాచుకొనును యహోవాసే దాచుకొను అని అర్థం సరే ప్రతి ప్రవక్త పేర్లో గాని బైబిల్ ప్రతి పేరుకి అర్థం ఉంది కానీ ఆ అర్థాలన్నింటినీ పరిశుధాత్మ రూప్ మనకి వాటిని ముందుగానే అక్కడ దాచిపెట్టిన వాటిని మనకి ముందుగానే వాటిని చూపిస్తా ఉన్నాడు వాటిని ఆ రీతిగా చూస్తేనే మీరు ఈ యొక్క అర్థం చేసుకోగలరు అనేది ముఖ్యంగా జఫన్య గ్రంథం అర్థం చేసుకోవాలంటే మనము పదకొండు భాగాల నుంచి నేర్చుకున్న విషయం ఏంటంటే యహోవ దినము సమీప ఆయను యహోవ మహాదినము సమీపమాయను యహోవ ఉగ్రత దినము సమీపమాయను ఆయన మహాదినము యహోవ దినము యహోవ దినము మహాదినము ఉగ్రత దినము ఇవన్నీ ఒకటే దానికి సూచిస్తున్నాయి అన్న విషయాన్ని మనం చూస్తున్నాం కాబట్టి రెండు వారల క్రితం మనం ధ్యానించిన విషయం ఏంటంటే ఆయన మనల్ని కాచి కాపాడాలా అంటే మనం ఏం చేయాలా అన్న విషయం మీరు సాత్వికులుగా కనిపించచ్చు నీతి మంతులుగా కనిపించవచ్చు మనసు గలగవారిగా కనిపించచ్చు అయినా గాని మీరు యోహోవాను వెతకుడి అన్నాడు ఒకవేళ ఆయన తట్టు తిరిగి ఆయన వెతుక్కుంటే శ్రమల దినములలో అతను మిమ్మల్ని దాచిపెట్టినేమో అని హెచ్చరిస్తున్నాడు కాబట్టి నువ్వు ఎంత బయటికి నీతి మంత్రుల కనిపించినా ఎంత సాత్వికంగా కనిపించినా ఎంత యదార్థంగా కనిపించినా ఎంత పరిశుద్ధంగా కనిపించినా ఈరోజు పరిశుద్ధత చాలా కనిపిస్తూ ఉంటది ఎంత పరిశుద్ధంగా కనిపించినా నిన్ను ఎందుకు దేవుతట తిరగమంటున్నాడు అంటే నువ్వు యథార్థంగా లేవు నువ్వు పరిశుద్ధంగా లేవు నువ్వు సాత్వికుడవు కావు బయటికి బయటికి గొరే మాట్లాడినదేమో ఘట సర్పం బయటికి గొర్రె అది మాట్లాడుతుంటే ఘట సర్పంలాగా మాట్లాడుతుంది ఘట సర్పము గర్వంతో మాట్లాడుతుంది అనకాదు మనం చూస్తాం కాబట్టి ఘట అంటే సైతాను అపవాది వాడి అనుచరులు కూడా గర్వంగా మాట్లాడతారు అహము గర్వముంటది వాళ్ళ మాటలలో కాబట్టి కనిపించేది మటుకు సాత్వికంగా కనిపించేది మటుకు గొర్రెలాగా సాధువుగా కానీ వాడి మాటలు మటుకు డ్రాగన్ డ్రాగన్ స్పీక్ అంటారు డ్రాగన్ స్పీక్స్ అంటారు డ్రాగన్ లాగా మాట్లాడుతున్నారు అంటారు కాబట్టి అక్కడ తెలిసిపోతుంది మనం ఎందుకు యహోవతట్టు తిరగమంటుండో ఒకవేళ తిరిగితే మీరు అక్కడ బయటకు కనిపిస్తారు యథార్థంగా పరిశుద్ధంగా సాత్వికంగా తగ్గింపు జీవితం దీన కలిగిన జీవితం కనిపిస్తున్నారు కానీ మీరు యహవతట్టు తిరగాల్సిందే ఎందుకంటే మీలో ఉన్నది నిజమైనది కాదు మీలో నిజమైన సాత్వికం మీరు ఆయన సాత్వికుడు కాబట్టి కొండ మీద ప్రసంగం అంతా దానికి సంబంధించింది సాత్వికానికి సంబంధించింది సాత్వికులు ధనిలు స్వతంత్రించుకుంటారు కాబట్టి నీవు సాత్వికంగా ఉంటేనే గొప్ప జనాన్ని స్వాతంత్రించుకోనగలవు భూలోకం అంటే దానికి సంబంధించిందే కదా బట్ కొండ మీద ఎన్ని సంవత్సరాలు జానించినా అర్థం కాదు కానీ ఇప్పుడు అర్థమవుతుంది మత ఆరవ అధ్యాయం మనం పునవరం జరించినాం ఆరవ అధ్యాయము పద వచనంలో అయన రాజ్యాని ఆయన నీతిని మొదట వెతకమన్నాడు మనుషులు ఆ వాక్యాన్ని తారుమారు చేసుకుంటారు ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మొదట వెతకండి అప్పుడు మీకు కావలసినవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు కానీ ఉల్టా జీవితం మీకు కావాల్సినవన్నీ వెతుక్కున్నాక ఆయన రాజ్యం వెతుకుతారు కాదా సోమవారం నుంచి శనివారం వరకు మీకు కావలసినవన్నీ వెతుక్కుంటారు ఆదివారం వస్తే ఆయన రాజ్యాన్ని వెతుకుతారు ఉల్టా కాబట్టి డ్రాగన్ అంటే అదే డ్రాగన్ స్పీక్ అంటే ఉల్టా జీవితం ఈ లోకాన్ని బాగా వెతుక్కోవాలా ఈ లోకాలు అన్ని సంపాదించుకోవాలా దాని ఆదివారం వచ్చి రెండు గంటలు అది కూడా గొప్ప రెండు గంటలలో అర్ధ గంట గొప్ప వాక్యం వింటే ఆ అర్ధ గంటలలో నీకు నిద్ర వస్తుంది కూడా ఎందుకంటే అలిసిపోయావు కదా వారం అంతా ఆ రెండు గంటలు పోయి ఆడబోయ్ కూర్చుంటే ఆ ఫ్యాన్ కింద ఫ్యాన్ వేస్తే దాంట్లో గంభీరంగా నిద్ర వచ్చేస్తుంది అప్పటికే బాగా చప్పట్లు కొట్టి అరిచి ఎగిరి జోష్లో ఆతమొచ్చిందని ఎగిరి గందరగోళం చేసేసి వాక్యం ట్యాంక్ గార్డన్ ఎదురు వస్తుంది నువ్వు పర్లో రాజాన్ని ఎప్పుడు వెతుక్కోవాలా ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మొదట వెతకమన్నాడు మొదట ఫస్ట్ పాయింట్ అని ప్రతి రోజు లేస్తే ప్రవ్వ నీ రాజ్యానికి సంబంధించిన విషయాలు నేను నీ రాజ్యాన్ని నేను అందుకే లూకాసు వార్త పదిహేడవ ఎన్ని శాస్త్రులు పరిచయాలు గొప్ప గొప్ప సేవకులు అందరూ ప్రవ్వా బోధకుడా పర్లో రాజా ఎప్పుడు వచ్చును టైమింగ్ వాళ్ళకి టైమింగ్ అవసరం ఎప్పుడు వస్తుంది పలానా రోజు వస్తే అంత పరిశుద్ధంగా జీవిస్తా యథార్థంగా జీవిస్తా అన్ని క్రమంగా పాటిస్తా టైం చెప్తే ఎప్పుడు వస్తుంది ఆయన ఎప్పుడు వస్తుంది అంటే దానికి జవాబు ఏమేస్తుండు అది ఇక్కడ అక్కడ ఉంది అని నువ్వు అడుగుతుంది ఏంది ఎప్పుడు వస్తుంది ఆయన చెప్పేది ఏంది ప్రత్యక్షంగా రాదంటున్నాడు నువ్వు అడిగే ప్రశ్న ఏంది ఆయన ఇచ్చే జవాబు ఎట్టుంది పర్లవరజ ఎప్పుడు వస్తుంది అంటే అది ప్రత్యక్షంగా రాదు అది ఇప్పుడు వస్తుంది అది రేపు వస్తుంది అని చెప్పొచ్చు కదా అది టైంకి చెప్పి రాదు అని చెప్పొచ్చు కదా ఆయన జవాబు ఎప్పుడైతే ఉంటది ప్రవ్వా పర్లవర నీ రాకడకు ఈ సమాప్తికి సూచనలు ఏవి అడిగితే ఏం చెప్తున్నాడు సూచనలు చెప్పిండ ఆయన విధానం అది మనం అడిగేది అన్ని శారీరకంగానే ఉంటాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు అడిగేది ప్రతిదీ శరీరకంగా ఉంటది ఎందుకంటే నువ్వు శరీరం ను ఆయన ఆయన స్వరూపంలో సృజించబడ్డవాడవు ఆయన పరిశుద్ధుడు ఆయన ఆత్మస్వరూపి ను ఆత్మస్వరూపంగా ఎప్పుడు ఇంకా శరీరంగానే జీవిస్తూ ఉంటావు పాతవి గతించినవి రక్షణ పొందినవి అంటావు గాని ఇంకా శరీరకంగానే జీవిస్తూ ఉంటావు కాబట్టి నీకు అవి రావు ఏవి రావు నువ్వు ఆయన నీతి ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మొదట వెతకకపోతే తక్కిన వాటి వరకు ఎంత ప్రయాసపడినా నిష్ఫలమైన జీవితమే తక్కినవి పొందుకుంటావు ఎందుకంటే దాని కొరకు ప్రయాస పడుతున్నావు కాబట్టి కాని అవన్నీ నిష్ఫలం అయిపోతాయి నీవెంట ఒకటి రావు అందులో నీకు తృప్తి కూడా ఉండదు మీకు ఒక విషయం చెప్పాలా సుఖ అనుభవంలో ఎప్పుడు తృప్తి ఉండదు ను ఎంత సంపాదించుకున్నా ఎంత ఆనందించినా ఈ లోకస్తులు ఏం చేస్తారు ఎప్పుడు పార్టీలు చేసుకుంటారు హంగమాలు చేసుకుంటారు ఫంక్షన్ చేసుకుంటారు సెలబ్రేషన్ ఇంకా పర్టికులర్ పేరు చెప్పను మీకు సెలబ్రేషన్స్ అంటే శుభ ఇంకా బాగుంటుందా పండగలు అనుకుంటే పండగలు బర్త్ డేలు ఆనివర్సరీలు మ్యారేజ్ డేలు ఈ డేలు ఆ డేలు వ్యాలంటైన్ డేలు ఇవన్నీ వస్తూ ఉంటాయి అవన్నీ అవన్నీ చేసుకుంటారు ఎంజాయ్ చేస్తుంటారు అంతే బాగుండదు కదా పబ్లిక్ హర్ట్గా ఉంటుంది జాగ్రత్తగా మనం చెప్తున్నాం ఏంటంటే శుభకార్యాలు చేస్తే చేసుకోవడానికి ఎక్కలేని ఆసక్తి తపన దాని కోసం అప్పులు కూడా చేస్తాం ఎంత దూరమైనా పోయి కొనుకొచ్చుకుంటాం ప్యాకెట్లు ఇంకేమేమో తెచ్చుకుంటాం ఆనందిస్తాం బాటిల్స్ తెచ్చుకుంటారు ఇంకా ఫుడ్ అన్ని అన్ని నడుస్తూ ఉంటాయి అక్కడ ఒక్కసారి ఆ పండగ అయిపోగానే ఒంటరిగా జీవించాల్సిందే అందరు వెళ్ళిపోతారు తిన్నోళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతారు నువ్వు ఒక్కరిని అయిపోతావు సుఖానుభవంలో ఒంటరి జీవితం ఉంటుంది ఈ విషయం మనకు అర్థం కాదు నీకు బాధ ఉంటే నీ చుట్టూ పది మంది ఉంటారు ఓదార్చేవాళ్ళు కానీ సుఖంలో అంత దూరం అయిపోతారు ఎంజాయ్ చేసేసినాకే వెళ్ళిపోతారు నీ ఒంటరి జీవితము బాధ వేదనతో కూడింది కానీ దురదృష్టం ఏందంటే సుఖానుభవం కోరికే ప్రాధాన్యత ఉంటారు దాని తర్వాత ఒంటరి జీవితము దుఃఖకరం ఉంటుంది అనేది తెలియదు సుఖం తర్వాత దుఃఖం ఉంటుంది ఖచ్చితంగా సరే కష్టం తర్వాత కూడా సుఖం ఉంటుంది అది కూడా తెలిసిన విషయమే యోగు జీవితం నుంచి మనం ఎన్నిసార్లు నేర్చుకోలే ఆయన డబుల్ మెజర్ లో తిరిగి పొందుకున్నాడు అన్న విషయం పౌలసీల శ్రమల అనుభవించినాక తర్వాత ఆనందించరు అది విధానం దేవుని విధానం కాబట్టి చీకటి కొంతకాలం ఉన్న వెలుగు వెలుగు కాలము బహు బహుగా ఉండేది అనే విషయాన్ని మనం అక్కడ అర్థం చేసుకుంటా ఉంటాం కాబట్టి ముందు ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మనము వెతకతనే ఉండాలా అంటే ఏంటంటే దేవుడి రాజ్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలా మన అనుదిన ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుని రాజ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి బ్రదర్ దేవుని రాజ్యం అంటే ఏంది అది ఎట్లుంటది అదే మనం చూసినాం కదా రోముల రాష్ట్ర పత్రిక పద్నాలుగో అధ్యాయము పదిహేడవ వర్షంలో పర్లుగు రాజ్యము అనేది పర్లవరాజ్యము దేనికి సంబంధించింది అది శారీరకమైన జీవితానికి సంబంధించింది కాదు అన్న విషయాన్ని పౌలు మనకి అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం దేవుని రాజ్యమును దేనితోనే పోల్చదును దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు దేవుడు రాజ్యము భోజనంకు సంబంధించింది పానమునకు సంబంధించింది కాదు అంటే శారీరకమైనది కాదు దేవుని రాజ్యము శారీరకమైనది కాదు మనం ఎట్లా చెప్పగలం ఏ ఫంక్షన్ చేసుకున్నా భోజనము పానం కంపల్సరీ ఉంటది దేవుని రాజ్యంలో ఉంటదా లేదు ఇక్కడ లూకాసు వార్త పది రోజులు అదే పరిశీలతో సర్దుకలతో అదే చెప్పిండు ప్రభు పలవ రజము ప్రత్యక్షంగా రాదు మీరు ఎంత పైకి చూస్తున్నారు గలలీలారా పల్లవ రజము ప్రత్యక్షంగా రాదు ఈ ప్రభు ఏ రీతిగా కోల్పోవడనో అదే రీతిగా కిందికి దిగి రావాల్సింది ఈ భూమిని అడుగు అతను పల్లవరాజము ప్రత్యక్షంగా రాదు అందు ఇక్కడ అక్కడ ఉంది అని చెప్ప వీలు పడదు అది మీ మధ్యలోనే ఉంది ఎందుకు ఇక్కడ అక్కడ ఉంది చెప్ప వీలు అది మీ మధ్యలోనే ఉంది మీతో పాటే ఉంది అది మీరు గ్రహించలేకున్నారు పల్లగరాజం మీ హృదయంలో ఉన్నది అనడం లేదా మీ హృదయంలో ఉంది మీ మధ్యలో ఉంది కాబట్టి పల్లగరాజ్యము భోజనము పానములకు సంబంధించింది కాదు కానీ ఈ రోజుల్లో పల్లవరాజం అంతా భోజనానికి సంబంధించిందే ఆయన కూడా ఐదు రొట్టెలు రెండు చేపలను ప్రార్థన చేసి ఆశ్రయించి పంచినప్పుడు ఐదు వేల మంది తిన్నారు కరెక్టే దాని తర్వాత మీరు సూచనలను సూచనల కొరకు నన్ను వెతుకుతున్నారా సూచనల నిమిత్తమై నన్ను వెతుకుతున్నారా నేను మీకు ఆజ్ఞా ఇస్తున్నాను క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి అని కూడా హెచ్చరించింది మీరు సూచనలు ఐదు రొట్టెలు రెండు చేపలు చిన్నపిల్లలకి సండే స్కూల్లో చెప్తే చాలా బాగుంటుంది ఆ సండే స్కూల్ టీచర్లు ఎన్ని సంవత్సరాలు చెప్తుంటుందో దాన్ని చెప్పి చెప్పి అది నిజంగా జరిగిందని కూడా అనుమానం రావచ్చు కానీ అసలేదు అది కాదు వాక్యం ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పంచండి అనేది కాదు అవి తిని కూడా మీరు ఇంకా నన్ను దాని కొరికే వెతుకుతున్నారా అంటే రొట్టెల కొరికే వెతుకుతున్నారా చేపల కొరికే వెతుకుతున్నారా నన్ను అంటే శారీరకమైన వాటి కొరికే నన్ను వెతుకుతున్నారా క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకూడి అని ఆయన హెచ్చరించింది అక్కడ అక్షయమైన ఆహారం కొరికే మనం కష్టపడలం పరవరాజ్యం కూడా దానికి సంబంధించింది క్షేమైన ఆహారం కొరకు సంబంధించింది కాదు దేవుడు రాజ్యము భోజనమును పానమును కాదు కానీ దేనికి సంబంధించింది నీతియు సమాధానమును పరిశుద్ధత ఎందలి ఆనందము నీతి సమాధానము పరిశుధాత్మ ఎందలి ఆనందం పరిశుద్ధాత్మ అనేది కాదు పరిశుదాత్మ ఎందలే ఆనందం అంటే నీ పరిశుధాత్మ అభిషేకం ఉండాలా దాంట్లో ఉన్న ఆనందం ఏందది నీతి ఏమంటున్నాడు నీతి సమాధానము పరిశుతాత్మ ఎందలి ఆనందం ఇప్పుడు అర్థం చేసుకోండి నీతి యేసు ప్రభు ఒక్కడే నీతి మంతుడు ఇందాక చెప్తుంటే మనం విన్నాం కదా యేసు ప్రభు ఒక మంతుడు నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు నీతిమంతుడు ఒక్కడ కూడా లేడు ఈ ఒక్కడు తప్ప ఈ లోకంలో నీతి ఎవ్వరు లేరు కాబట్టి ఆయన నీతిని మనకు అనుగ్రహించనుంది ఇంగ్లీష్ లో అంటే ఆయన నీతిని మనకి తొడిగిండు అనుంది ఆ పదం వస్తులేదు ఆయన నీతిని మనకి తొడిగిండు నీతి అను మైమరువును మనకి అనుగ్రహించిండి ఆయన ఆయన నీతి వస్త్రాన్ని మనకి ధరింపజేసిండు ఆదాము కాలం మొదలుకొని ఆయన నీతి వస్త్రం అంటే రక్షణ వస్త్రం నీతి వస్త్రం అంటే రక్షణ వస్త్రం ఆ గోరపిల్లని వధించినాక దాని వస్త్రాన్ని దాని చర్మాన్ని వాళ్ళకి కప్పిండు నీతిని కప్పడం అంటే నీతి వస్త్రం అంటే ఉపమన రీతిగా ఆయన రక్షణని మనం పొందుకోవడం ఆయన రక్షణ ధరించుకోవడం అన్న విషయాన్ని అది సూచన చేసింది కాబట్టి ఫస్ట్ దేవుడి రచన దేనికి సంబంధించింది నీతికి సంబంధించింది అంటే రక్షణ అనుభవానికి సంబంధించింది మనం అందరం నీతి మందులుగా రక్షణ అనుభవంలోనికి పోవాలా అన్న విషయాన్ని ఫస్ట్ గా జ్ఞాపకం చేస్తుండ్రు రెండవది ఏంది సమాధానం నువ్వు రక్షణ పొందినవాడివి కాబట్టి నీకు సమాధానం అనుగురించి నీ హృదయంలో నీ శరీరంలో నీ కుటుంబ జీవితంలో నీ వ్యక్తిగత జీవితంలో నీ సాంఘికపరమైన జీవితంలో ఇంకా నువ్వు ఎక్కడుంటే అక్కడ ప్రతి సమాధానం కలిగి ఉండాలా ఆ సమాధానము ఏ శ్లోక ఇచ్చింది అందుకే పది ఆజ్ఞలు చూసినప్పుడు మొదటి మూడు నాలుగు ఆజ్ఞలు మొదటి నాలుగు ఆజ్ఞలు దేవులతో సమాధానం కలిగి ఉండటానికి సంబంధించినవి మొదటి నాలుగు ఆజ్ఞలు దేవులతో మనం ఏరీగా సమాధాన పడాలా పడి ఉండాలా పడి జీవించాలా అన్నదానికి చెప్పబడింది తక్కిన ఆరు ఆజ్ఞలు మనుషులతో మనతో పాటు జీవించే మనుషులతో ఏ రీతిగా సమాధాన ఉండాలా అన్నదానికి సాదృశంగా ఉన్నాయి ఆవి చూస్తే మీరు ఆరు తక్కిన ఆరు నీ పొరుగువాన్ ది నీ పొరుగువాన్ దిజేయద్దు నీ పొరుగువాన్ దూషించద్దు నీ పొరుగువాన్ని ఏది కూడా ఆశించద్దు వాడి గొడ్డునే వాని అదే గాని ఇదే గాని వాడి స్త్రీనే గాని వాని పని పని కత్తనే గాని వాడి ఏ వస్తువుని గాని ఆశించకూడదు దాని నీ నరహత్య చేయకూడదు నీ పొరుగువాన్ని వ్యభిచరించకూడదు అన్ని అన్ని మనుషులతో పాటు ఏ రీతిగా మనం సమాధాన పడాలా ఇవన్నీ చేస్తే మనం సమాధానం పడలేము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే ఎందుకంటే ఆదమవులు పాపం చేయడం వలన ఈ రెండు పరిణామాలు జరిగినాయి ఒకటి ఏంటంటే దేవునితో సమాధానం కోల్పోయినరు రెండవది ఈ స్త్రీ చేసింది అంటే భారభర్తల సమాధానం పోయింది దాని తర్వాత కయ్యను అనదమ్ములు హేవేలు కొట్టాడుకోవడం సమాధానం పోయింది ఎవరైతే పాపం చేసిండ్రో దేవులతో సమాధానం పోయింది మనుషులతో సమాధానం పోయింది ఈ రెండింటినీ రెస్టోర్ చేయడానికి కొరకే దేవుని గుణగణం అది రెస్టోరేషన్ అంటే తిరిగి స్థిరపరచడం పోగొట్టుకున్న దానిని తిరిగి స్థిరపరచడం ఆయన వచ్చింది పోగొట్టుకున్న దానిని తిరిగి ఇవ్వడానికి కొరకు వచ్చిండు మనం పోగొట్టుకున్న పరిశుద్ధతని తిరిగి ఇవ్వడానికి వచ్చిండు మనం పోగొట్టుకున్న రక్షణ తిరిగి ఇవ్వడానికి వచ్చిండు మనం పోగొట్టుకున్న అనారోగ్యాన్ని మనం పోగొట్టుకున్న రోగాన్ని ఆరోగ్యాన్ని తిరిగి ఇవ్వడానికి వచ్చిండు ఆయన పోగొట్టుకున్న వాటి అన్నిటి తిరిగి ఇవ్వడానికి వచ్చిండు ఆయన మెంటాలిటీ అది రెస్టారేషన్ మెంటాలిటీ మన జీవితం కూడా అంతే మనం కూడా రెస్టారేషన్ కి సంబంధించిన వాళ్ళమే కదా గొప్ప జనానికి రెస్టారేషన్ చేయడానికి సేవ అంటే వారికి తిరిగి ఇవ్వడానికి వారు ఏమి పోగొట్టుకున్నారో అది తిరిగి ఇవ్వడానికి మనం ఇక్కడికి వచ్చిన్నాం అందుకోరికే మన సేవ అనుగ్రహించబడింది అదే రీతిగా అనులకు కూడా మనము రెస్టారేషన్ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు కూడా ఆయన స్వరూపమే కదా ఆయన స్వరూపంలోనే సృష్టించబడ్డ వాళ్ళు కాబట్టి రెస్టరేషన్ వాళ్ళకు కూడా మనం తిరిగి దాన్ని పొందుకునేలాగా సహాయపడాల కాబట్టి దేవుడు రాజ్యము దేనికి సంబంధించింది భోజనము గానీ పానము కాదు ఈ రెండిటికి సంబంధించింది కానే కాదు మొదటిది నీతి అంటే దేవుడు రాజ్యం దేనికి సంబంధించింది రక్షణ అనుభవానికి సంబంధించింది రెండవది సమాధానము దేవులతో కలిసి సమాధానం పడేలా మనము అదే రీతిగా మనుషులతో కూడా సమాధానం అది చాలా ప్రాముఖ్యమైనది మనకి సాధ్యమైన కాడికి మూడవది చాలా ప్రాముఖ్యమైనది పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం కాబట్టి నీకు ఎప్పుడొస్తుంది ఆనందం బ్రదర్ నాకు ఇంకా పరశురాత్మ రాలేదు బ్రదర్ నువ్వు ప్రార్థన చేయ బ్రదర్ అంటే నీకెట్టా తెలుసు నీకు పరుశాత్మ రాలేదు నాకు భాషల వరం లేదు బ్రదర్ నాకు భాషలు అర్థం చెప్పే వరం లేదు బ్రదర్ నాకు వివేచన వరం లేదు బ్రదర్ నాకు వాక్యం చెప్పే వరం లేదు బ్రదర్ నాకు ప్రవచించే వరం లేదు బ్రదర్ నాకు అద్భుతాలు చేసే వరం లేదు బ్రదర్ ఇవి లేకుంటే పరశురాత్మ లేదా పరిశుద్ధాత్మ యొక్క ముఖ్యమైన వరం ఏం తెలుసా విశ్వాసం మనం తారుమారు చేసి పడేసినాం మొత్తం చెత్త చెత్త చెత్త చేసి పడేసాం నీకు భాషల వరం లేదా అంటే నీకు పరశురాత్మ లేదు పడేస్తున్నాం నీకు భాషల అర్థం వరం భాషల అర్థం చెప్పే వరం లేదా అంటే నీకు భాషలది దేవుని వచ్చిందో లేదో అనుమానం పెట్టడం నీకు పౌర ప్రవచవరం లేదా నువ్వు సేవకులు భయం ఇన్ని సంవత్సరాలు అవిశ్వాసిని పుట్టించడం ఇవన్నీ డ్రాగన్ స్పీక్ ఏమంటారు గత మాట్లాడుతుంది ఈ రీతిగా మాట్లాడి దేవుని బిడ్డలని చిన్న భిన్నం చేస్తుంది కాబట్టి మనం బాగా అర్థం చేసుకోండి పరిశుద్ధాత్మందలి ఆనందము అంటే పరిశుధాత్మని ఎందుకు మనకి ఇచ్చిండు దయ్యని వెలగొట్టే బ్రదర్ దయ్యాలను ఎదిరించడానికి కొరకు ఇచ్చిండు బ్రదర్ కానే కాదు రోగులను స్వస్థపరచడానికి ఇచ్చిండు బ్రదర్ నువ్వు తారుమారు చేసి వాక్యాన్ని చెత్తగా చేసి పడేస్తున్నావు దేవుని బోధన్ నీకు పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటేనే రోగులు స్వస్థపరచబడతారు దేవుని వాక్యమే స్వస్థపరుస్తుంది అనుంది ఆయన పొందిన గాయల చేత మనకి స్వస్థత అని చెప్తుంది పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మని ఎందుకు పంపించిండు పరిశుద్ధాత్మడు వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ సర్వ సత్యంలోకి నడిపిస్తున్నాడు ఫస్ట్ ఫంక్షన్ అది పరశుద్ధాత్మ యొక్క మొట్టమొదటి కార్యం ఏంటంటే మిమ్మల్ని సత్యంలోకి నడిపించడం అంటే సర్వసత్యం అంటే ఎక్కడెక్కడైతే నువ్వు మోసకరమైన బోధలో ఉన్నవో అందులోంచి నీకు విడుదల కల్పించడం ఎక్కడెక్కడి నుంచి అయితే నువ్వు ఏ వాక్యానైతే తప్పుగా అర్థం చేసుకుంటున్నావో దాంట్లో సత్యంలో నడిపించడం కోరు అబద్ద నుంచి సత్యంలో నడిపించిన కోరిక అనుగ్రహించబడింది పరిశుధాత్మ పరిశుదాత్మ అభిషేకమే దాని కోరిక సంబంధించింది మీరు మోసపోతారు వాడు మోసకాడు వాడు తప్పక మోసగిస్తాడు సంఘాన్ని కాబట్టి సంఘము మోసపోకుండా ఉండాలంటే పరిశుధాత్మ మీకు అవసరం పరిశుదాత్మ నచ్చినప్పుడు మీరు ఎగురుతారు కొట్టుకుంటారు అనేది కాదు ఒక పాడు పరశుధాత్మ నీలో ఉన్నాడు అంటే శారీరకంగా కనిపిస్తుంది బయటికి ప్రకృతి సహజంగా అది బయటికి కనిపిస్తుందంట పరిశుధాత్మ అంటే పరిశుధాత్మ ప్రకృతి సహజంగా కనిపించినట్టే పరశుభా కనిపించవచ్చు కదా పరిశుధాత్మ ఎందుకు కనిపించదు పరిశుధాత్మ కనిపిస్తుంది కళ్ళకి కనిపించదు కదా కానీ పరిశుధాత్మ నీళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళనేది ఏంటంటే ఫిజికల్ మేనిఫెస్టేషన్ అంటే ప్రకృతి సహజంగా లేక శరీరకంగా అవి బయటికి కనిపిస్తాయి భాషలు తల శరీరం కొట్టుకోవడము పాటలు పాడము దర్శనాలు కావడం ఇవన్నీ అవన్నీ శారీరకమైన అని వాళ్ళు చెప్తారు కానీ అది కానిగా పరిశుద్ధాత్మనిలో ఉంటే ప్రేమ సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము ఆశానిగ్రహం ఇవన్నీ ఉంటాయని చెప్పిండు పౌలు పౌరులు చెప్పిన వాక్యాన్ని కూడా వాళ్ళు దాన్ని పక్కకు కాబట్టి ఇవన్నీ బోధలు మనల్ అందరినీ చేసి పర్లోవరాజాన్ని వెతకనీయకుండా అటగిస్తుంది కాబట్టి దుష్టుడు ఎక్కడ లేడు మీ మధ్యలో ఉన్నాడు వాడు అనేక మంది అంత్యక్రీస్తులు మీ మధ్యలో నుంచి బయలుదేరేదనేసి యోహాను భక్తుడు తన పత్రికలో రాస్తున్నాడు కదా అనేక మంది అబద్ద బోధకులు అంత్యక్రీస్తులు మీ మధ్య నుంచే బయలుదేరినట్టు అక్కడ కాబట్టి పర్వరాజం దేనికి సంబంధించిందంటే నీతి ఆయన నీతి ఆయన సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందం నీకు పర్వరాజం సంబంధించిన విషయాలు అర్థం చేసుకోవాలంటే పరిశుధాత్మయందలి ఆనందం అంటే నువ్వు సత్యంలోకి వచ్చినప్పుడు నీకు ఎక్కలేని ఆనందం వస్తా ఉంటది ఇంతకాలం నేను అబద్ధ బోధన నమ్మిననే దాని విడిచిపెట్టినప్పుడు నీకు ఆనందం వస్తూ ఉంటుంది మోసకరమైన బోధన నమ్మినే ఇంతకాలం నేను తప్పుగా ప్రకటించని వాక్యాన్ని ఇంతకాలం దీన్ని ఈరితిగా ప్రకటించనీ వాక్యాన్ని అయ్యో ప్రవ్వా నన్ను క్షమించిందైనా ఇది నేను ఇంతగా తప్పుగా అర్థం చేసుకున్నాను ప్రవ్వా అని నువ్వు పశ్చత్తాపంలోకి వచ్చినప్పుడు నీకు ఆనందం వస్తుంది ఎందుకంటే స్థిరత్వం నీకు వస్తుంది దృఢమైన విశ్వాసం నీలోకి వస్తుంది ఇప్పుడు నేను దాని నుంచి విడుదల మోసకరమైన బోధ నుంచి విడుదల పొందిన దొంగ ఊబిల నుంచి నన్ను బయట తీసుకొచ్చిండు అన్నప్పుడు ఆనందం వస్తుంది అపవిత్రమైన జీవితం నుంచి బయటకు వచ్చినప్పుడు ఆనందం వస్తూ ఉంటుంది పరిశుద్ధమైన జీవితంలోకి వస్తేప్పుడు ఆనందం వస్తూ ఉంటుంది ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా కాబట్టి ఏది పరిశుభ్ర దేవుని వాక్యమే కదా ఏ రీతిగా నేను అడతాను నువ్వు శుద్ధీకరించుకుంటావు నువ్వు శుద్ధీకరించుకోలేవు దేవుని వాక్యమే మిమ్మల్ని శుద్ధీకరిస్తుంది అని మనం కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ ధ్యానిస్తా ఉంటాం కాబట్టి పరిశుద్ధాత్మ ఎందలి ఆనందము అంటే పలువ రాజ్యానికి సంబంధించిన పోదేది అడుగడుగున దేవుని ను సత్యాలను ఉంటాడు ప్రతిసారి నువ్వు దేవుని వాక్యాల నీ వచ్చినప్పుడు నీకు ఆనందం వస్తా ఉంటది అది అసలైన విషయం కాబట్టి యుగ సమాప్తిలో భయంకరమైన మోసము ప్రపంచం తాండవిస్తుంది ఎందుకు అది ఎట్లా తాండవిస్తుంది ఎవరు పంపించిండ్రు అని మనం దేశం కదా మోసపుచ్చు ఆత్మను దేవుడు వారికి పంపించండు ఇంగ్లీష్ లో ఏముందంటే ఈ లోకం మీదికి దాన్ని పంపించండి వాక్యం అదే అధ్యాయంలో కాబట్టి మోసపుచ్చు ఆత్మను దేవుడే పంపిస్తున్నాడు సైతాన్ని చెప్తుంట సైతాన ఈ లోకం మీదకి ఈ లోకం అంటే మళ్ళీ ఎవరో అర్థం చేసుకోవాలా కాబట్టి ఎందుకు పంపిస్తున్నాడు ఎవరైతే సత్యాన్ని ప్రేమించారో అబద్దంను నమ్మునట్లు మోసపుచ్చు ఆత్మను దేవుడు వారికి పంపించను వాక్యం అక్కడ కాబట్టి మనం సత్యాన్ని ప్రేమించాలంటే నీకు పరిశుధాత్మ అభిషేకం దాని కొరకే ఇవ్వబడింది పరిశుధాత్మ అందని ఆనందం అంటే అర్థం అది సత్యంలోనికి పోవాలా అడుగడుగున సత్యంలోకి పోవాలా ఎవరైనా వాక్యం చెప్తుంటే ఈ వాక్యం నిజంగా బైబిల్లో ఉందా దాని అర్థం చెప్తుంటే బైబుల్ వాక్యం ఆ రీతిగా చెప్తుందా నీ పరిస్థితి అది నీ పరి నువ్వు పరిశీలించుకోలేదని ఆ రీతిగా వచ్చిన వాడు ఎవరైనా చెప్పే ప్రతి ఒక్కడు వీడు చెప్తుంది వాక్యము దేవుని బైబుల్లో ఉందా లేదా గ్రంథంలో ఉందా లేదా దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉందా లేదా అని వాళ్ళు పరిశీలించి వాడిని స్వీకరించు యుగ సమాప్తిలో అందరినీ స్వీకరిస్తూ ఉంటారు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం అందుకే క్రైస్తవ సంఘాన్ని మనము పోలవరం ధ్యానించినాం కదా ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకరు దాని తర్వాత అవసరం వాటిని వెతుకుతా ఉంటారు ఆయన ఎవరైనా ఆయన నీతి రాజాని వెతికితే మీకు అవసరం ఉన్న వాటిని అన్నిటినీ అనుగ్రహిస్తాడు కానీ మీకు అవసరమున్న వాటి అన్నిటిని మీరు వెతికితే ఆయన నీతి రాజాని పోగొట్టుకుంటారు అన్నాడు ఎందుకు ఈ లోకాన్ని ఎవరు సంపాదించుకుంటాడో వానికి లోకం దొరుకుతుంది కానీ పరలోకం పోగొట్టుకుంటాడు ఒకడు సర్వస్వాన్ని సంపాదించుకొని వాన్ని ఆత్మను పోగొట్టుకుంటే వానికి ఏం లాభం దాని అర్థం అదే కదా నువ్వు ఈ లోకాన్ని సంపాదించుకొని నీ ఆత్మను పోగొట్టుకుంటే నీకేం లాభం అది నిత్య ఉండాల్సింది పలు ఉండాల్సింది నీ ఆత్మ నువ్వు దాన్ని పోగొట్టుకుంటున్నావు అంటే ఏంది నువ్వు రివర్స్ చేస్తున్నావు నీ జీవిత విధానాన్ని కాబట్టి అపాస్టేట్ చర్చ్ అని మనం ధ్యానించినాం అపాస్టేట్ చర్చ్ అంటే అపవిత్రమైన సంఘం అని అర్థం లేక మానవ కల్పితాలు భూతముల బోధ అని మనం అర్థం చేసుకుంటాం తెలుసు భూతంలో బోధ ఉందని కదా దళితుల రాష్ట్ర పథకాల చూస్తాం భూతముల బోధను అనుసరించిన క్రైస్తవ సంఘాన్ని మనము అపా స్టేట్ చర్చ్ ఇంగ్లీష్ లో సరే ర్యాప్చర్ కల్ట్ అంటే కూడా మీకు తెలుసు కదా ర్యాప్చర్ కల్ట్ ప్రపంచంలో క్రైస్తవ సంఘం అట్లా విషయాన్ని మనం కొంతకాలం జరుగుతున్నాం వీరు ఏ రీతిగా ఉంటున్నది గుణగణాలు ఒకసారి చూసుకుని మనము జెఫ్ గ్రంథము మూడవ అధ్యాయం ఈ రోజు కొంచెం త్వరగానే మనం చూపిస్తాం సో ూకాసు వార్త పదహారవ అధ్యాయంలో క్రైస్తవ సంఘము ఈ రోజు ఏ రీతిగుంది అన్న విషయాన్ని మనకి ప్రభు హెచ్చరిస్తా ఉంటాడు చూడండి పదహారవ అధ్యాయము పదకొండవ వచనం నుంచి ముప్పై వచనం వరకు మనము ధ్యానించినప్పుడు క్రైస్తవ సంఘం ఏ రీతి అనేది ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రోజు క్రైస్తవ సంఘము ఏ రీతిగుందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ధనానికి సంబంధించింది ధన వ్యామోహానికి సంబంధించింది అన్యాయంగా ధనాన్ని ఆర్జించడానికి సంబంధించింది ఇతరుల ధనాన్ని ఏరీతిగా అన్యాయంగా వీళ్ళు తీసుకుంటున్నారు అన్నదానికి సంబంధించింది ఉద్యోగుల ఉద్యోగంలో పనిచేసినప్పుడు దానికి సంబంధించిన ధనాన్ని ఏరీతిగా వాడుకుంటున్నారు అన్నదానికి సంబంధించింది న్యాయంగా వాడుతున్నావా లేక నీ జోవుల కొంత వేసుకుంటున్నావా అన్నదానికి సంబంధించింది కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని సత్యమైన ధనమును ఎవరు మీ వర్షము చేయను మీరు పరుల సొమ్ము విషయములలో నమ్మకముగా ఉండని నెల మీది మీకు ఎప్పుడు ఇచ్చును పద్నాలుగో అవసరం ధనాపేక్ష గల ఈ మాటలని విని ఆయనను అపహసించుచుండగా అంటే ఆయన గురించి అపహాసకంగా మాట్లాడుతున్నారు అప్పుడేమంటుండీ పదిహేను అవసరం మీరు మనుషుల ఎదుట నీతి మంతులని వారు గాని దేవుడు మీ హృదయను ఎరుగును సో వీరు బయటికి నీతి మంతులు కానీ లోపల కాదు కాబట్టి క్రైస్తవ సంఘంకి సంబంధించింది ఇది బయటికి నీతి మంతులు కనిపిస్తున్నారు నిజంగా వాళ్ళలో రక్షణ లేదు నీతి దానికి సంబంధించింది కదా గొప్ప జనము ఎందుకు శ్రమలో ఫాలో అవుతుందంటే నిజంగా వాళ్ళలో రక్షణ లేదు వాళ్ళు రక్షణ పొందినా అనుకుంటున్నారు వాళ్ళ బాప్సం పొందినా అనుకుంటున్నారు నేను ఏ సమసం పొందినా నేను పరిశోధన పొందిననుకుంటున్నారు కానీ వాళ్ళు నీతిని అనుసరిస్తలేదు దాన్ని పోగొట్టుకున్నారు పొందుకున్నాక పోగొట్టుకుంటే లేనట్టే కాబట్టి వాళ్ళ రక్షణ లేదు అందుకే వాళ్ళ ప్రాథమిక జవాబు రావాలని ఇంతక మనం చూసినాం ఎందుకు నువ్వు రక్షణ పొందుకుంటే పోగొట్టుకుంటే నువ్వు అపవిత్రుడువే కదా నువ్వు రక్షణ పొందుకుంటే పరిశుద్ధినిగా తయారవుతున్నావు రక్షణ పోగొట్టుకుంటే పాపి ఇవ్వనంటే కాబట్టి నీ ప్రార్థనకి జవాబు ఎందుకు గొప్ప జనం జవాబు రాదంటే వాళ్ళు దేవుని విడిచిపెట్టినవారు ఏ రీతిగా విడిచిపెట్టారు ఈ వాక్యాలని జ్ఞాపకం చేస్తున్నాయి వాళ్ళు ఏ రీతిగా దేవుని విడిచిపెట్టినారు ఈ లోకాన్ని ఆశ్రయించొద్దంటే లోకాన్ని ఆశ్రయిస్తారు ఈ లోకంలో దీన్ని ఆశించద్దు అంటే దాన్నే ఆయన ఆయన రాజ్యాన్ని వెతకండి అంటే అది పక్కకు పెడతారు ఆదివారానికి ఆదివారం కూడా దొరకదు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ మనసు అక్కడ లేదు ఏదో ఆచారబద్ధంగా రెండు గంటలు కూర్చోాలన్నట్టు వస్తున్నారు అంతేగాని వాళ్ళ మనసు నిజంగా అక్కడ లేదు ఎందుకంటే వాడు సబ్బాత్ని ఆచరించాలనుకుంటున్నాడు సబ్బాత్తుని ఆచరించాలనుకుంటున్నాడు కానీ సబ్బాత్కు ప్రతినిధి అయిన ప్రభుని ఆచరించాలని వాటికి లేదు మనసు సబ్బాత్తుకి ప్రాధాన్యత శారీరకమైనది దినానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు కానీ సబ్బాతుకు అధిపతి మన ప్రభు అని వాక్యం చెప్తున్నప్పుడు సబ్బాత్ ఆచరించాలంటేనే దాని అధిపతిని ఆచరించాలన్న సత్యము వానికి అర్థం కాలేదు కాబట్టి సబ్బాత్ ఆచరించేది ఎవడుగా లోకంలో పది ఆగిలలో మూడవదా నాలుగవదా సబ్బాత్ ఆచరించమంటుంది సబ్బాతు ఆచరించడం అంటే ఆదివారం ఇందక వీరు ఇతను సబ్బాతు ఆచరిస్తున్నాడు కాబట్టి ఇతను దేవుని యుద్ధ నుంచి వచ్చిన వాడు కాడు అని వాళ్ళు అతని దూషిస్తున్నారు అంటే యేసు ప్రభు రోజు మందిరంలో లేడు అన్న విషయాన్ని వాళ్ళు పట్టుకున్నారు ఎప్పుడు అవకాశం దొరికితే పట్టుకుందామని ని ఆయననే సబ్బాతు అన్న ఆత్మీయ సత్యం వాళ్ళు ఎప్పటికీ గ్రహించలేకపోయినారు ఈ రోజు అంటే శారీరకమైన ఇష్ట గ్రహించలేకపోయినారు ఆత్మీయంగా మార్చబడి పోగొట్టుకున్న ఇష్టాయిలు కూడా గ్రహించలేని స్థితి ఆయననే సబ్బాతు అన్న విషయాన్ని వాళ్ళు గ్రహించలేకున్నారు పదహారవ వచనంలో చూడండి పదిహేనవ వచనం చివరి భాగం మనుషులలో ఘనంగా ఎంచబడున్నది దేవుని దృష్టికి అసహ్యము ఇది చాలా కష్టతరమైంది కదా మనుషులు దేన్ని ఘనంగా ఎంచుతారో అది దేవునికి అసహ్యం ఎందుకంటే ఆయనకు రావాల్సిన మహిమని నువ్వు దేనికి ఇవ్వద్దు ఆయన మహిమను ఎవరికివ్వడు అనుంది వాక్యం మనం అటుపరవారం తీసుకున్నాం ఆయనకు రావాల్సిన మహిమని ఎవరికి ఇవ్వద్దు ఏ మనిషికి ఇవ్వద్ది లోకంలో కాని ప్రపంచంలో రైస సంఘము ప్రభుకి మహిమని పాస్టర్కి ఇచ్చేసింది యాజకుల ఇచ్చేసింది అధిపతులకు ఇచ్చేసింది మినిస్టర్స్ ఇచ్చేసింది పాలిటిషియన్స్ ఇచ్చేసింది సివిల్ సర్వెంట్స్ ఇచ్చేసింది తల్లిదండ్రులకు ఇచ్చేసింది ఈ లోకంలో ఉండే రకరకాల తెగలకు సంబంధించిన వారికి గొప్ప గొప్ప మనుషుల వ్యక్తులకు ఇచ్చేసింది మహిమ వాళ్ళని దేవుళ్ళగా పూజిస్తుంది ఆ రీతిగా తయారైపోయిన క్రైస్తవ సంఘం ఈ టైం ఇంకా ఈ సీజన్ కదా ఏ చర్చ్లలో చూసినా ఫాస్టర్లు పొలిటీషియన్స్ కలిసి తిరుతా ఉంటారు వీళ్ళిద్దరు తిరుగుతారు ఎప్పుడు ఎందుకంటే ప్రణంబులుంది వీళ్ళిద్దరు తిరుగుతారు ఎప్పుడు యుగ సమాప్తిలో అవి రెండు మృగాలు అవి కలిసి కలిసి తిరుగుతూ ఉంటాయి పదహారవ కాలం వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తులను ఉండిరి అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది ప్రతి వాడును ఆ రాజ్యంలో బలవంతముగా జొరబడుచున్నాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుని రాజ్యంలో ప్రతి బలవంతంగా జొరబడుచున్నాడు ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి మనం ఒకటి పర్వరాజం సంబంధించిన జ్ఞానం అంటే అదే పరిశుధాత్మ ఏంటంటే ఆనందం అంటే ఏంటంటే ఆయన అడుగు అడుగునా నీకు ఈ సత్యాన్ని బెల్పిస్తున్నాడు ఈ రోజు ఏ పరిస్థితి పర్వరాజం ఎట్టుంది పరిస్థితి ఆయన తిరిగి ఏం చేస్తాడు నా విషయాన్ని బలవంతంగా జ్వరబడుచున్నారు వీళ్ళందరినీ పైరి తీస్తాడు సెపరేషన్ అంటారు దాన్ని ఇంగ్లీష్ లో సెపరేషన్ అంటారు యాప్చర్ అనేది లేదు ఓన్లీ సెపరేషన్ సరే సెపరేషన్ అంటే అర్థమవుతుంది మనకి వేరుపరచడం వేరు పరిస్థితు ఉంటాడు దేవుడు వీళ్ళందరినీ పక్కకి చెప్తాడు మీరు బలవంతంగా జొరబడి పరరాజ్యంలో మీరంత ప్రతి వాడు కదా అక్కడ వాక్యం ధర్మశాస్త్రంలో ఒక పొలైనా తప్పిపోవటం కంటే ఆకాశంను భూమి సులభం కాబట్టి ఇవేవి కూడా ఒక తప్పిపోవు ఇవన్నీ నెరవేర్తాయి తప్పకుండా నెరవేర్త ఉంటది ప్రతి వాడు బలవంతంగా దాంట్లో జొరబడుతున్నాడు ఈ రోజు రక్షణ అనుభవం లేని కూడా చర్చ పెడతాడు వాళ్ళు తెలిసిన సిస్టమ్ ఇది మార్కెటింగ్ ఇది మేనేజ్మెంట్ దీనికి ఫండ్స్ ఎట్లొస్తాయి వాళ్ళకి అన్ని ఎట్లా దీన్ని నడిపించుకోవాలా ఎట్లా పబ్లిసిటీ ఇచ్చుకోవాలా ఎట్లా మ్యూజిక్ బ్యాండ్స్ పెట్టి నడిపించాలా ఎట్లా పబ్లిసిటీ ఇస్తే పబ్లిక్ దీనికి అట్రాక్ట్ అయిపోతారు మంచి మంచి మ్యూజిక్ మంచి మంచి పాఠాలు పెడితే అందరు అట్రాక్ట్ అయిపోతారు వచ్చేవారం నుంచి నిండిపోతా ఉంటది వాడు కూడా దొరుకుతున్నాడు వీడినే నడిపిస్తాడు ఇవన్నీ జబర్దస్తికి సంబంధించిన విషయాలు ఎట్టి పరిస్థితిలో ప్రభు అక్కడ ఉండడు ఎందుకంటే శరీరమైనది కాబట్టి తన భార్యను విననాడి మరి ఒక తను ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు భర్తను విడిచిన దానిని వివాహం చేసుకున్నవాడు వ్యభిచరించుచున్నాడు సరే ఈ రోజు ప్రపంచంలో ఇది బహాటంగా జరుగుతుంది నాకు ఒక బ్రదర్ చెప్పిండు నాకు అన్న అవుతాడు వరుసకి అంటే రక్త సంబంధం కాదు దూరపు చుట్టం ఆయన ఒక చర్చికి వెళ్ళిండట పేర్లు చెప్పాం కాబట్టి సమస్యనే లేదు మనకి హైదరాబాద్ లో ఒక చర్చికి వెళ్ళిండట కళ్ళు తిరిగినాయంట ఆ చూస్తే ఆ చర్చ్ అంత పెద్ద చర్చి ఓ కిక్కిరిసిన జనగం ఎక్కడ పడితే అక్కడ కార్లు రోడ్ల మీద అంత పార్కులు పెద్ద పెద్ద కార్లు పార్క్ చేసి పెట్టినట్టస్ట్లీ కార్స్ అవి అందులోకి వెళ్ళిపోయిందంట అక్కడ ఇద్దరు ముగ్గురు పరిచయం అంటారంట చిన్న పాప వాళ్ళ కాలంలోనే పెరిగింది ఆమె పెద్దగా ఆమె ఇన్వైట్ చేసిందట మా చర్చికి రండి అనేసి చర్చికి పోయిందంట పోతే నువ్వు ఎంత పెద్దగా అయిపోయినావమ్మా మా ముందు చిన్నగా నువ్వు అక్కడ ఆడుతుంట మా ఇంటి దగ్గర ఇంత పెద్దగా అయిపోయినావు నువ్వు ఇంకా నీకు పెళ్లి మేము చెయ్యాలా నేను మంచి సంబంధం నీకు చూసి చేస్తా నేను అయితే పక్క నుంచి ఒకడు అంటుండంట మీరు ఎక్కడైనా చూసుకోండి కానీ ఇక్కడికి వెళ్ళి చూసుకోకండి అన్నాడంట ఈ చర్చి చూడకండి ఎందుకంటే ఇక్కడ ప్రతి యవనస్తుడు ఆల్రెడీ డివోర్స్డ్ ఈ చర్చిలో ప్రతి యవనస్తు రాళ్ళు ఆల్రెడీ అయిపోయి డివోర్స్ అయింది యవనస్తులు హైదరాబాద్ లో క్రైస్తవ సంఘంలో ఎట్లా ఉంటాడు అక్కడ పరిశుద్ధంగా ఎట్లా ఉంటాడు కదా దేవుడు పెళ్లిలు చేసుకుని డివోర్సు తెచ్చుకొని అక్కడే ఉంటే ఎట్లా ఉంటాడు దేవుడు ఈ వాక్యం విరుద్ధం కదా సరే నేను కఠినంగా ఏం చెప్పలేను పరోరాజ్యం ఎట్లా ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా అంటే ఏ రిట్ ఉంది ఈ రోజు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా ఇది ప్రపంచంలో ఒకప్పుడు పాశ్చాత్య దేశాలలో జరిగేది కానీ నీ దేశంలో నీ రాష్ట్రంలో నీ పట్టణంలో జరుగుతుంది సంఘం లోపల రోణ రాష్ట పత్రిక వాక్యం కదా మనం ఎన్నిసల్ మొదటి అధ్యాయంలోని విషయాలు పంతొమ్మిదవ ధనవంతుడు ఒకడు ఉండేను అంటే పలవరాజానికి సంబంధించింది దగ్గర అతడు ఊద రంగు బట్టలను సన్నపు నార వస్త్రాలను ధరించుకొని ప్రతిదినహుగా సుఖపడుచుండువాడు ఎటువంటి బట్టలు వేసుకున్నాడు ఊదరంగు బట్టలు సన్నపు నార బట్టలు వస్త్రాలు అంటే వాడు స్పెషల్ కనిపించేవాడు అని అర్థం నువ్వు ఏ రంగు వేసుకుంటా కాదు స్పెషల్ గా కనిపించేవాడు ఊద వస్త్రాలు అంటే వెరీ రిచ్ పీపుల్ వేసుకుంటే వాళ్ళు ఆ రోజున సన్నపు నారా నారా అంటే మీకు తెలుసు కదా నార అంటే జూటు సన్నప్పు నార అంటే అది స్పెషల్ నార నానబెట్టి అదంతా ఇట్లా తీగలు తీగలు లాగా వస్తాయి కదా దాన్ని చుట్టేస్తే తాడులాగా అవుతుంది అది ఆ సన్న సన్నీ తీస్తే నార సన్నపు నార అంటే ఆ సన్న తీగలు తీసి బట్టలు తయారు చేయడం చాలా జాగ్రత్తగా బట్టని నెగాల్సి వస్తుంది సన్నపు నార అంటే చాలా ఖరీదైంది అన్న విషయం కాబట్టి రంగులు ఆ రోజుల్లో ఊదా రంగు అంటే ఆ పువ్వులలో పువ్వులలో ఉండే రంగుని తీసుకొచ్చి నానిపి చేసేటోళ్ళు ఈ రోజుల్లో అంటే కెమికల్స్ రంగులు చేసేస్తున్నారు సునాయాసంగా కానీ ఆ రోజులలో ఆ పువ్వులు అనే అడవిలో పోయి ఆ పువ్వులు తీసుకొచ్చి ఆ రంగు పువ్వులను తీసుకొచ్చి ఆ పువ్వులలో ఉండే రంగును తీసి బట్టల పూసి రంగును తయారేసా చాలా ఖరీద అది ఆ రోజులలో కాబట్టి ఏంటంటే చెప్పేది బహు విలువ గల వస్తువులు ధరించుకొనచ్చు బహుగా ఇది విషయం క్రైస్తవ జీవితము బహుగా సుఖపడే జీవితానికి సాదృష్టం అన్న విషయం చెప్తుండదు అందుకే లాజర్ను ఒక దరిద్రులను వాడు కురుపులతోనూ నిండిన ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల మీద నుండి పడు రొట్టె మొక్కలతో ఆకలి తీర్చుకుని కోరేను అంతేకాక అంటే తీర్చుకోలేదు ఆకలి తీర్చుకున్న గురైన గానీ అంతే అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుకులను నాకెను ఆ ధర్యుడు చనిపోయి దేవదూతల చేత అబ్రాహాం రోము ఆనుకున్నట్టు కొనిపోబడను ధనవంతుడు కూడా చనిపోయి పాతి ఇవన్నీ ఆత్మీయమైన సూచనలు నిజంగా అబ్రాహాం అక్కడ ఉంటాడు సచ్చక ఆయన రూమ్ లో గానే కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి అబ్రాహాం పరోరాజంలో ఉంటే ఎందుకంటే విదేత చూపించింది కాబట్టి ప్రభుకి అబ్రాహం సంతేత చూపిస్తే అంటే చూపించిన వాళ్ళందరూ అబ్రాహాంతం కాబట్టి అబ్రహాం రమున ఉంటారు అంటే అబ్రాహాలో ఉంటారు అబ్రహాం ఎక్కడ ఉంటే వీళ్ళు అక్కడ ఉంటారు అన్న విషయాన్ని ధనవంతుడు కూడా చనిపై పాతి పెట్టడను పాతలంలో బాధపడుచు కనులెత్తి దరిద్ర దూరం నుండి అబ్రహాము అతని రమ్మున ఆనుకొని ఉన్న లాజర్ను చూచి సరే ఇవన్నీ మీకు తెలిసిన విషయం ఇవన్నీ మరీ మరీ చెప్పనవసరం లేదు క్రింద నా సహోదరులు ఇంకా నాలాగనే బహుగా సుఖపడుచున్నారు నేను ఎట్లా చచ్చిపోయినా నరకానికి పోయినా లాజరు పర్లోగానికి పోయిండు కానీ ఇంకా క్రింద అంటే అట్లనే ఉందా ఇరవై ఏడవ వచ్చిన తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారిను ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం నా తండ్రి ఇంటికి వాణిని పంపవాలని నేను వేడుకొని చున్నాను అనను అంటే లాజర్ని పంపమంటున్నాడు అంటే సాక్ష్యం లాజర్ కనిపిస్తే వాళ్ళంతా రక్షణ పొందుతారు లాజర్ కనిపిస్తే లాజర్ కాలు పట్టుకుంటారు వాళ్ళు పూజ చేస్తారు అంటే ఇదన్ని మోసకరమైన బోధ లాజర్ చనిపోయిన తిరిగి లేస్తే వీడు దేవుడని నమ్ముతారు చనిపోయిన వాడు లేసినా వాడిని దేవుడని నమ్ముతారు అటువంటి ఒక్కడే ఏసుప్రవ్వు తప్ప ఎవరు చనిపోయి తిరిగిలేసిన వాళ్ళు ఏసుప్రవ్వు తప్ప కూడా ఉండడు ఎందుకంటే అది విధానం అది ఎంతో మంది మొన్న ఓ పెద్ద భక్తుడు చనిపోయాడు అటు ఢిల్లీ ఆ ప్రాంతంలో ఆయన బ్రతుకుతడేమో బ్రతుకుత అనేసి మూడు రోజులు నాలుగు రోజులు వన్ రోజులు పెట్టారు అక్కడ సైలెంట్ గా సమాధి చేసి వెంటిలేటర్ మీద పెట్టిండి ఇంకొక భక్తుడిని ఇంకా బ్రతుకుతాడు ఇంకా భక్తుడు అనేసి ఓ వన్ వీక్ టెన్ డేస్ తర్వాత వెంటిలేటర్ తీసి పడేసారు ఈయన సమాధి చేసేసారు దాని తర్వాత బెంగళూరు లేకుండా పుడతాడు ఆయన భవిష్యత్తులో అక్కడ మళ్ళా స్టార్ట్ అయితే సేవ ఇవన్నీ మానవ కల్పితాలు ఎట్లా ఎట్లా వీళ్ళు చనిపోయినవాడు ఈయన భక్తుడు కాబట్టి ఈయన దేవుడు కాబట్టి తిరిగి లేస్తాడు ఎవరు లేడు అక్కడే తెలిసిపోతుంది చనిపోయి తిరిగి లేచే వారిలో ఎవ్వడు లేడు ఇంతవరకు లాజర్ చనిపోయి తిరిగి లేపి లేపబడ్డాడు కానీ తిరిగి చనిపోయి ఏలియా చనిపోకుండా పోయిండు తిరిగి రావాల్సి వచ్చింది మళ్ళీ ఇవన్నీ విధానాలని కాబట్టి మనం వాటిని జాగ్రత్తగా ఆ రీతిగా ధ్యానిస్తే ఎదుర్కోగలము కాబట్టి ఇరవై వచనంలో మోసేయు ప్రవర్తలను చెప్పిన మాటలు వారు వినల్లా మృతుల నుండి ఒకడు లేచినను వారు నమ్మరు అని అతనితో చెప్పెను అంటే కఠినమైన జీవితం కలిగిస్తావు జీవితం వీళ్ళు ఎట్లా నమ్మరు ఎన్ని సూచనలు చూసినా వీళ్ళు నమ్మరు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటు కాబట్టి వాళ్ళు నమ్మాల్సింది ఏంది మోసేయు ప్రవక్తలను చెప్పిన మాటలు నమ్మితే చాలు చూడండి అపోస్ల కార్యం మూడవ అధ్యాయం ఈ రోజు మనం రెండు సార్లు గురించి ధ్యానిస్తున్నాం కదా ఇందాక బ్రదర్ కూడా మోస గురించి చూపిస్తాడు మనకి చూడండి అపోస్ల కార్యము మూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును అని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ పర్వతల నోట పలికించెను అంటే అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చున్నవి అన్నిటికీ అంటే ఈ లోకము తిరిగి సంపూర్ణంగా ఆయన కొరకు తయారై సమర్పించబడే కాలం ఇప్పుడు లేదు ఇప్పుడంతా తారుమారు అయిపోయింది ఎవడి మార్గాలు వాడు వెన్నుకొని ఎవడి దేవుళ్ళని ఎవడి దేవతలను వాడు వెన్నుకున్నాడు అందరూ తిరిగి ఆయననే ప్రభులాగా గ్రహించే కాలము త్వరలో ఉందని ఇక్కడ వాక్యం చెప్తుంది అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చిన దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ పర్వతాలంటే పలికించను అంతవరకు యేసు పరలోక నివాసి అవశ్యకము అంటే ఇవన్నీ స్థిరపడినక కుదురుబాటు అంటే అదర్థం ఈ తదిపైన సృష్టి తిరిగి కుదురుబాటు కావడం అంటే స్థిరపడడం మళ్ళా తిరిగి ఆయన తయారు కావడం అన్న విషయం చెప్తుండు అందరు పయస్తరు మీరు పాట పాడతారు విసరివేతురు వారి విగ్రహాలని విసరివేతురు వారి మందిరాన్ని కూలగొట్టే కూలగొడతారు అవి ఓన్లీ ఆర్కియాలజీ స్థలాగా మారిపోతాయి ఒకరోజు అవన్నీటిని విసిరివేస్తారు గాలికి రోడ్కి విసిరివేస్తారు విగ్రహాలని ఆ కాలం గురించి మాట్లాడుతుండే ఇది కచ్చితంగా నెరవేరుతుంది ఒకరోజు ప్రతి ఒక్కరు మన ప్రభుని స్వీకరించే కాలానికి తిరిగి వస్తారు అంతవరకు ప్రభువు అంతవరకు యేసు పరలోక నివాసూనిట ఆవశ్యకము కాబట్టి పరలోకంలోనే ఉంటాడు అంటే పరలోకం ఎక్కడుంది మీ మధ్యలోనే ఉంది అంటే ఎవరైతే ఆయన వాక్యానికి తగినట్లు జీవిస్తున్నారో వారి మధ్యలోనే ఉంటాడు ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు అన్న విశ్వాసం నాకుంది మీకున్నదా మోసే ఇట్ల నేను ఏమన్నాడు ప్రభుడ దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును మోషే అతన్ని సృష్టికర్తలాగా గ్రహించలేదు ఎందుకంటే ఆయనకు అది బాగా అర్థమైందా మోసేకి అది బయల్పరచబడలేదు ఏ దేవుడే శరణం ధరించి లోకంలా జన్మిస్తాడన్న విషయాన్ని మోసకి బయల్పరచబడలేదు కాబట్టి నా ఒక ప్రవక్తను పంపిస్తాడు అని గ్రహించగలుగుతాడు అంతే కాని మనకు దేవుడు అతను మన రక్షకుడు మన సృష్టికర్త మనల్ని పుట్టించినవాడు మనల్ని పోషించేవాడు మమ్మల్ని కాపాడేవాడు పుట్టించినవాడు పోషించేవాడు పుట్టించినవాడు అంటే గతంలో పోషించేవాడు అంటే ప్రస్తుతపు భూత వర్తమాన భవిష్యత్తు కళలలో యుగ యుగములకు దేవుడు అతను పుట్టించినవాడు అంటే అప్పుడు పుట్టించడు మనల్ని పోషించినవాడు ఇంతవరకు పోషించండు కాపాడేవాడు భవిష్యత్తులో మనల్ని కాకపోతుండు గతంలో ప్రస్తుత పరిస్థితులలో భవిష్యత్తులలో మనతో పాటు ఎప్పటికీ అతను నివసించేవాడు మనతో పాటు ఉండేవాడు మనల్ని కాపాడేవాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన మీతో ఏమీ చెప్పినందు అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలను మోస చెప్పిండు ఏమని చెప్పిండు నా వంటి ఒక ప్రవక్తని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు ఆయన చెప్పే ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో కొన్ని కాదు అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలేను ఏం జరుగుతుంది వినకపోతే చూడండి ఆ ప్రవక్త మాట వినని ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును అనెను మనం యేసు మాటలు వినకపోతే సర్వనాశనం అన్ని కొన్ని కాదు అన్ని క్రైస్తవ సంఘం ఎందుకు అపాస్టేట్ చర్చగా తయారైందంటే అపవిత్రమైన చర్చ లాగా తయారైందంటే ఈరోజు అది అన్నిటినీ పాటిస్తలేదు కొన్నిటినీ పాటిస్తుంది కొన్నిటిని తృణీకరిస్తుంది అంటే సగం సత్యము సగం అబద్దంలో ఉంది కాబట్టి సంపూర్ణంగా అబద్దంగా తయారైతుంది ఎందుకంటే ముద్దంతా కొంచెం పులుపు తగిలితే మంచి ముద్దంతా పులిసిపోద్దు విషయాన్ని మనం చూసినాం కదా అది సంపూర్ణంగా అపవిత్రంగా అయిపోతుందన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది అందుకే రెండవ పరిధిలో రాసిన పత్రికలకు వాక్యం చేసి మనం త్వరగా జపన్యాకి వెళ్ళిపోవాలా రిలీజ్ లేదు మనకి నాకైతే రిలీజ్ ఇంకా లేదు కొరతలు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వర్షంలో చూడండి మరియు అన్నిటి అందు ఎల్లప్పుడు మీలో మీరు సర్వ సమృద్ది ఉత్తమమైన ప్రతి కార్యము చేయటకు దేవుడు మేడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు ఆయన కృప మనకు అవసరమన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మీరు ప్రతిదాన్ని ఆసక్తితో చేయడం కొరకు తీర్మానించుకున్నప్పుడు ఆయన తన కృపను విస్తరింపజేయను అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకి ఇచ్చను అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి అని వ్రాయబడి ఉన్నది అతడు వెదచల్లి దరిద్రకి ఇచ్చను అతని నీతి నిరంతరము నిలుచును శాశ్వతంగా నిలుచును కాబట్టి అతని నీతి ఎవరితో పాటు ఉంటే వాళ్ళు శాశ్వతంగా నిలుస్తారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు మటుకు ఏదిగా జీవించాలన్న విషయాన్ని హెచ్చరిస్తాడు నువ్వు చేసే ప్రతి పనిలో ఆయన సేవ జీవితంలో అన్నిటి అందు ఎల్లప్పుడు మీరు మీలో మీరు సర్వ సమృద్ది గల వారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయటకు దేవుడు మీడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు అంటే మీరు తీర్మానించుకున్నప్పుడు ఆయన కొడుకు సేవ చేయాలన్న తీర్మానంలో ఉన్నప్పుడు ఆయన సమృద్దిగా సమస్తాన్ని మీకు ఇస్తాడు సరే సేవ చేయాలంటే నాకు డబ్బులు అవసరం అని కదా ఆయననే ఇస్తా డబ్బులు ఎందుకంటే మనము శారీరకమైన డబ్బుల గురించి ప్రయాసపడతలేము ఆయన డబ్బులు తప్పకుండా మనకు అనుగ్రహిస్తారు ఎందుకంటే మన మనసు డబ్బుల మీద లేదు ఆయన రాజ్యం మీద ఉంది కాబట్టి ఆయన వెదజల్లి అనుగ్రహించును అతని నీతి నిరంతరం నిలుచును కాబట్టి నీ సేవ కూడా ఆ ఉండాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ధన వ్యామోహానికి సంబంధించింది కానే కాదు ఈ విషయం ధన వ్యాహం ఏ రీతిగా అక్కడ లేదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అందుకే చూడండి ఆయనలో నువ్వు కాపాడబడాలా అన్న విషయాన్ని మనము ఎన్ని ఇక్కడ ధ్యానిస్తున్నాం కదా ఆయనలో మనం దాచబడాలన్న విషయం జఫన్యా అంటేనే దానికి సంబంధించింది అది మనం కీర్తన గ్రంథము ముప్పై రెండవ అధ్యాయంలో కూడా చూస్తూ చూడండి కీర్తన గ్రంథము ముప్పై అధ్యాయము ఏడవ వర్షంలో నా దాగు చోటు నీవే శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించెదవు ఇంతకాలము సంఘము నన్ను దాచుకుంటది అనుకున్నాను ప్రగ్వా అని దుఃఖంతో ప్రార్థన చేసే వాళ్ళు వీళ్ళు గొప్ప నా దాగు చోటు నీవే శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించెదవు అది మనకు చాలా ప్రాముఖ్యమైన వాక్యం మనని కాపాడేవాడు కూడా ఆయననే అన్న విషయాన్ని కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట పద్నాలుగు కూడా చూస్తున్నాం నాకు మరుగు నా కేడము నీవే నాకు మరుగు నా కేడము నీవే నేను దాచుకోబడము కాపాడబడము నీ ద్వారానే నీలోనే నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను ఎప్పుడు నువ్వు కాపాడబడతావు అంటే అక్కడ వాక్యం అదింది మనం ఎప్పుడు దాచబడతాము అంటే ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకున్నప్పుడు అన్న విషయాన్ని హెచ్చరిస్తుంది కాబట్టి మనం ఈ రోజు నుంచి ఈ దీనికి చాలా ప్రాధాన్యత ఇవ్వాలా ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకోవాలా మనము అప్పుడు మనల్ని అతను కాచి కాపాడతాడు ఎందుకంటే ఏ విధంగా నీకు మార్గం చూపిస్తాడు ఆయన వాక్యం రూపంగానే ఆ వాక్యం దానిస్తుంది మార్గం చూపిస్తుంటుంది సమల కాలంలో అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా మనం ఎంతో కాలం క్రిందట కూడా ఈ వాక్యాన్ని చూసినాము యశాగ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో పదిహేడవ వర్షంలో మికటమైన ఆయసము నాకు నెమ్మది కలుగజేయటకు కారణమయను నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించుతీ ఆయన కలవలసలో చూపించిన ప్రేమ మనల్ని ఎన్నిటి నుంచి నాశనం నుంచి గోతి నుంచి విడిపించింది కాబట్టి మనకు నాశనం ఉండదు మనం శాశ్వత కాలం ఆయనలో నివసిస్తామన్న విషయాన్ని గోతి అంటే నరకం కదా నరకం నుంచి మనల్ని ఆయన కాపాడి నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసివి ఆయన ఎప్పటికీ జ్ఞాపకానికి చేసుకోకుండా మన పాపములన్నిటినీ ఆయన తుడిచివేసేసాడు ఆ రక్తపు మడుగులో ముంచి తన రక్తపు మడుగులో అటు ఎన్నిటికి అవి జ్ఞాపకానికి రావు కాబట్ జఫన్యా అంటేనే అర్థం అది కదా ఆయనలో దాచబడలా ఎన్నటికి నీ పాపంలో కనిపించకుండా అవి తుడిచివేయబడలా ఆయనలో మనము దాచబడలా ఆయననే మనకి కేడము ఆయననే మన ఆశ్రయపురము ఆయననే మన కోట అన్న విషయానికి సాదృశ్యంగా ఉంది జఫన్యా కాబట్టి నువ్వు ఈ మత అనుసరమైన జీవితంలో జీవిస్తే మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో అతను నిన్ను కాపాడడు అన్న విషయాన్ని మనము ఇంతవరకు ధనిస్తున్నాం ఇప్పుడు కొంచెం సేపు జపనే గ్రంథంలోని వాక్యాలను చేసుకున్నాక మన టైం ఎక్కడ వరకు వచ్చిందో చూసుకుని దాని ప్రకారంగా ముగించుకుంటాం మూడవ అధ్యాయము జపనే గ్రంథం మూడవ అధ్యాయము మొదటి వర్షం నుంచి మనం కొన్ని వ్యాఖ్యాలు చేస్తాం మూడవ అధ్యాయము శ్రమలకు సాదృశ్యంగా ఉన్నది వాక్యము మూడవ అధ్యాయం అంతా ఏరితిగా శ్రమలు అనుభవించబోతున్నారు వీళ్ళంతా ఎవరు అన్న విషయానికి కూడా చెప్తున్నారు ఎవరు శ్రమలు అనుభవిస్తారు అన్న విషయాన్ని చూస్తున్నాం చూడండి ముష్కరమైనదియు భ్రష్టమైనది అన్యాయము చేయనది అగు పఠనముష్కరమైనది భ్రష్టమైనదియు అన్యాయము చేయనది యు శ్రమ అది దేవుని మాట ఆలకించదు శిక్షకు లోబడదు యోహోయందు విశ్వాసం ఉంచదు దాని దేవుని రాదు దాని మధ్య దాని అధిపతులు గర్జన చెయ్య సింహములు దాని న్యాయధిపతులు రాత్రి అందు తిరుగులాడుచు తెల్లవారి వరకు ఎరలో మిగలకుండా భక్షించు తోడేండ్లు దాని ప్రవక్తలు గప్పాలు కొట్టువారు విశ్వాసఘాతకులు దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రు సరే ఇది జరిగిందా జరగబోయేదా అపవిత్రు అంటే ఇది జరగబోయేది అని చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడు మనం వీటిని అర్థం చేసుకోవాలా సరే వీటిని అర్థం చేసుకోవాలంటే సున్నాసంగా కాదు ఎందుకంటే ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మ నడిపి మనకు అవసరము మనం కూడా కొంత ప్రయాస తర్వాత మనకి బైబిల్ టూల్స్ అవసరం కదా మనం అందుకే జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ నుంచి వెదుగుతా ఉంటాం ముష్కరులు అంటే తెలుసా ఎవరో ముష్కరమైనది ముష్కరులు ముష్కరులు అంటే జేమ్స్ స్ట్రాంగ్ నంబర్ ఫార్టీ లో ఏముందంటే ఫిల్తీ అనుంది ఫిల్ ఫిల్తీ అంటే అపవిత్రమైనది అనర్థం ఫిల్తీ అంటే అపవిత్రమైనది చెత్త పాపంతో కూడినది అనర్థం అంటే అపవిత్రమైపోయినది ఇది ఈ పట్టణము ఒకప్పుడు దేవుని పట్టణము ఒకప్పుడు దేవుని పట్టణం ఇది అది ఎక్కడ తయారైంది ఇప్పుడు ముష్కరమైనది దాని తర్వాత భ్రష్టమైనది థర్టీన్ ఫిఫ్టీ వన్ జేమ్ స్ట్రాంగ్ నంబర్ థర్టీన్ లో పొల్యూటెడ్ డెసెక్రేటెడ్ ఇంగ్లీష్ పదాలు చెప్తున్నా సార్ పొల్యూటెడ్ డెసెక్రేటెడ్ అని ఉంది జేమ్స్ట్రాంగ్ థర్టీన్ లో అంటే భ్రష్టత్వం అంటే ఏందనేది బాగా అర్థం కావాలంటే స్ట్రాంగ్ నంబర్స్ చూడక తప్పదు భ్రష్టత్వం అయిపోయింది క్రైస్తవ సంఘము భ్రష్టత్వంలో పడిపోయింది అంటే ఎట్లా చెప్తారు దాని అర్థమైంది భ్రష్టత్వము అంటే దేనికి సంబంధించింది అంటే అంటే సత్యాన్ని అసత్యంగా మార్చుకున్న దాన్ని పొల్యూటెడ్ అంటే మంచి ఉన్న స్థలంలో ఇప్పుడు ఉదాహరణగా ఇది చాలా మంచి స్థలం ఇక్కడ దుమ్ము ధూళి చెత్త సరైపోతుంది ఎట్లయిపోతుంది కలుషితం కలుషితం కాబట్టి 1351 అంటే కలుషితం అయిపోయింది అని అర్థం కాబట్టి భ్రష్టత్వం అంటే కలుషితం అయిపోయింది అంటే మనుషుల కల్పితాలు భూతముల బోధలతో యజబేలు బోధతో దాని తర్వాత ప్రకటన గంధంలో చూస్తాం మనం ఆ బోధ నికోలాయతుల బోధ నికోలైతుల బోధ దేవుడు అవన్నీ హెచ్చరిస్తాను మనకి ఇటువంటి బోధ ప్రపంచమంతట విస్తరించింది ఒక సంఘం గురించి ఎప్పుడూ మనం చెప్పలేదు ఒక పాసర్ గురించి ఒక సంఘం గురించి ఒక వ్యక్తి గురించి ఎప్పుడు చెప్పలేదు ఇది ప్రపంచమంతటా గ్లోబల్ స్కేల్ గా ఇవన్నీ నడుస్తున్నాయి అన్న విషయాన్ని మనం చూపిస్తున్నాడు ప్రసత్వం పరిశుద్ధ పట్నం ముష్కరంగా ముష్కరం అంటే అపవిత్ర ఇంకొక పదం ఫార్టీ సెవెన్ ఎయిటీ ఫోర్ లో ఏముంది అంటే తిరుగుబాటు ముష్కరులంటే అపవిత్రమైన పెద్ద అర్థం ఉంది ముష్కరులు అంటే అపవిత్రులైన తిరుగుబాటు దారులు అంటే అపవిత్రమైపోయి తిరుగుబాటు అట్లా తెరైంది తన సొంత ప్రజలు అపవిత్రమైపోయి తిరుగుబాటుతనం చేస్తున్నారు మళ్ళీ నేను పరిశుద్ధంగా ఉన్నాను నేను దేవుని ఆరాధిస్తున్న శ్రుద్ధిస్తున్న ఘనపరిస్తున్న ఉపాసం ఉంటున్న గంటల గంటలు చేస్తున్నా భాషలో దేవుని శుద్ధిస్తున్న ఘనపరిస్తున్న ప్రవర్తిస్తున్నా మభ్య పెట్టుకోవడం బయటికి సాత్వికం లోపల లేదు భ్రష్టత్వం డెసక్రేటెడ్ అని ఉంది లో desecrated, polluted అంటే డెసెక్రేటెడ్ అంటే తెలుసా మీకు డెసెకరేటెడ్ అంటే వేరే ఒక అగ్ని అర్పించిరి అనుందా అహరు దేవుని మందిరంలో వేరే ఒక అగ్నిని అర్పించిరి దాని తర్వాత నెబుకెజర్ కొడుక దేవుని మందిరంలోని ఉపకరణం అన్నిటి తీసుకొచ్చుకొని అందులో దాష్వాసం పోసుకొని తాగుతాడు దాన్ని డెసెకరేటెడ్ అంటారు ఇంగ్లీష్ లో అంటే పరిశుద్ధమైన వాటిని అపవిత్రం చేసుకోవడం దాన్ని డెసక్రేటెడ్ అంటారు దేవుని సేవ కొరకు దేవుని కొరకు అర్పించబడ్డ వాటిని దయ్యం కొరకు వాడుకోవడం డెసెక్రేటెడ్ అంటారు కాబట్టి భ్రష్టత్వం అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుందా దేవుని కొరకు ఏర్పరచబడ వాటిని దయ్యం కొరకు వాడడం భ్రష్టత్వం అంటే అంటే దేవుని కొరకు సమర్పించబడ్డ వాళ్ళు దయ్యం కొరకు జీవించడం భ్రష్టత్వం అంటే అంటే పరిశుద్ధమైన జీవితం నుంచి అపవిత్రమైన జీతంలో పడిపోవడం రక్షణ జీవితంలో నుంచి నశించిపోయే జీవితంలో పడిపోవడం బ్రసత్వం అంటే సత్యంలో నుంచి అసత్యంలోనికి పడిపోవడం ఆయన మరణం వలన దొంగ ఊపిల నుంచి బయట తీసుకొస్తే నువ్వు మళ్ళా దొంగ ఊపిలో పోయి పందిలాగా తిరిగి పోవడం బురదలకు పోవడం కుక్క తన వాంతికి తట్టు తిరిగినట్లు వారు ఆ రీతి అన్న విషయం సృష్టిలో రెండే జీవులు చాలా ఆశ్చర్యంగా చాలా కఠినంగా ఉంటాయి కదా చెప్పే రెండే జీవులు చాలా చెత్తగా జీవిస్తాయి ఒకటి కుక్క సరే దాని గురించి నేను తప్పుగా ఏం చెప్తా అవి చాలా విశ్వాసంగా ఉంటాయి ఇంటికి వెళితే దొంగల నుంచి కాపాడుతూ ఉంటాయి వస్తే అరుస్తాయి మనల్ని నిద్రలేపుతా ఉంటాయి అది కూడా దాని బలహీనత కుక్క ఏం చేస్తుంది అది కక్కకొని దాన్ని తిరిగి తింటా దాన్ని ఎందుకు చూపించండి దేవుడు మనకి అంటే తన తనలో నుంచి పాపాన్ని విడిచిపెట్టినాక మల తిరిగి పాపం తట్టు చూడడం అనే దానికి సాదృశంగా ఉంది అది శరీరమైన జీవితానికి ఉంది కుందేలు తను తిని విడిచిపెట్టిన మలాన్ని తిరిగి తింటది అది అదొకటే సృష్టిలో జీవి వింత జీవి అందుకే దాన్ని తినొద్దని సరే నువ్వు వింత వింతరకమైన బోధకెళ్ళిపోతావు వద్దు కుందేలు తినాలనేసి కుక్కలు తినాలనేసి తినొద్దని నేనేం చెప్తాను అండి ఈ లోకంలో తింటారు అన్ని తింటారు ఎందుకంటే ఫుడ్ ప్రొడక్షన్ లేదు మళ్ళీ ఏం చేస్తాం అన్ని తినేస్తా ఉంటారు అక్కడ ఒక జంతువులను పట్టేటోడు అక్కడ ఉండడే ఒక బ్రదర్ శంకర్ ఆయన నీకు కుందేలు ఇస్తానడు ఫోన్ చేసేవా అంతా ఉడుమిస్తానాడా కుందేలు పడతానాడ కుందేలు అనుకున్నాను నేను ఆయన చెప్తున్నాడు నువ్వు ఏదైనా తిను ఏ జంతువు మాంసం తిన్నా ఏం కాదు అడవి పిల్లిని తిను తిను అన్ని మంచి అని చెప్తున్నాడు కాదు కుందేలు మటుకు తినద్దు ఆయన చెప్తున్నాడు ఆయన తెలియదు ఈ సత్యం ఇది తెలియకుండా చెప్తున్నా ఆయన కుందేలు తింటే లేని రోగాలు బయటకు వస్తాయి అని చెప్తున్నాడు కుందేలు చాలా వింతకరమైన జీవి అది నెమలయ్యనేది కాబట్టి తినదనుంది వాక్యం ఎందుకంటే నెమరు వేసే అది నెమలయ్యనేది తినకూడదనుంది ఎందుకంటే అవి మింగుతాయి నెమరు వేయని జంతువులు మింగుతాయి కుక్క మింగుతుంది ఫ్లెష్ ని మాంసాన్ని మింగుతుంది అది చెత్తని మింగుతుంది పంది కూడా మింగుతుంది ఆ జీవ అవన్నీ మింగేరి అవి గద్దలు కాకులు మింగుతాయి అవి నములవు నములి అంటే మన నోట్లో ఉండే ఆ సెలైవ్ వాటర్ కదా ఆహారంలో కలిసి దాంట్లో ఏమైనా విషపూరితమైన ఉంటే వాటిని న్యూట్రలైజ్ చేస్తాయి అంటే యాసిడ్ మన తినే ఆహారంలో యాసిడ్ ఉంటే దాన్ని ఆల్కలైనైజ్ చేస్తుంది మన లాలాజలం అందుకే ఎక్కువసేపు నమిలిని మింగమంటారు ఎక్కువసేపు నమిలి మింగే వారికి ఈ లావు కావడము గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడము అజీర్తి ఇట్లాంటివి ఉండే కానీ అంత టైం ఉందా బర్రెకే ఉంటాయి టైం అది గొర్రె బర్రే అవి బాగా నములుతాయి అవి ఏం చేస్తాయి తినేసినాక సరే నేను పోల్స్తే మీరు తప్పుగా ఎంచుకోవద్దు అవి తినేసి కొంతసేపు అయినాక మళ్ళీ అంతా నోట్లకు తెచ్చుకుంటాయి తెచ్చుకొని మళ్ళీ నమ్ములుతా ఉంటాయి నమ్లి నమ్లి నమ్లి తింటాయి అట్లా పెట్టింది దేవుడు ఈజీ డైజెస్ట్ ఉంటుంది వాటికి అందుకే కానీ మనకి ఎందుకు వస్తుంది అంటే టైం లేదు నమ్మలకి దాని ఇంగ్లీష్ లో ఫ్లెచరిజమ్ అంటారు అంటే ఫ్లెచర్ అనే ఒక డాక్టర్ అనుకున్నాడు నువ్వు బక్కకు కావాలంటే బాగా నమ్లి తినాలా అనేది ఎంతసేపు నమ్మలంటే అది పిప్పి పిప్పి కావాలంట నములి పిప్పి పిప్పి అయి పాల పాల లాగా తయారు కావాలంట నములి అంతసేపు నమలగలమ్మా అవి డబ్బు పడితే నీ పని ఆఫీస్ లేట్ అయిపోతుంది అన్నీ లేట్ అయిపోతాయి కూడా వస్తుంది కానీ నేను చెప్తున్నా మీకు మీరు టైం తీసుకొని మీరు ఎంత తిన్నా కానీ బాగా నమ్లి లాలాజలంతో బాగా కలిపి నమ్మి తినడం నేర్చుకోండి మంచిగా ఉంటుంది ఆరోగ్యం అని అనుభవపూర్వకంగా చెప్తున్నాను లిక్విడ్ ఫుడ్ ఏదో కూడా తెలియదు మనకి నీళ్ళు కూడా లిక్విడే నీళ్ళ మీద కదా మన శరీరానికి తగిన పోషకాహార పదార్థాలు కూడా అవసరం మనకి కాబట్టి అన్నిటి జాగ్రత్తగా వివేచించి జాగ్రత్తగా మనం జాగ్రత్త పడాల కాబట్టి ముష్కరులు భ్రష్టులు అన్యాయస్తులు మూడు గుంపులు ఇవి మూడు గుంపులు ఇవి ముష్కరులు భ్రష్టత్వము అన్యాయము ఒకటి మీకు తెలవాలి ఇప్పుడు ఈ గుంపులు ఎవరు అనేది అవి ఎన్ని రోజులు బోండి ఎక్కడ బోండి ఏ వాక్యం ధ్యానించండి నేను వెంబడిస్తూనే ఉంటాయి ఎట్లా ఎన్ని ఆ దేలాన్ని ధరించండి అవి మిమ్మల్ని విడిచిపెట్టవు నీకు విడుదల లేదు ఈ బోధ నుంచి ఈ బోధ నుంచి నీకు విడుదల ఉందంటే నువ్వు వేరే గుంపులో పడిండాల్సిందే అంతే తేడా ఈ మూడు గుంపులు నీకు ఎందుకు అంటే నువ్వు అందులో లేవు కాబట్టి కనిపిస్తున్నాయి అందులో ఉంటే నీకు కనిపించేది వాక్యం నేను చెప్తున్న నీ బయట క్రైస్తవుల సంఘాలకి ప్రపంచంలో ఎందుకు చూడలేరు వాళ్ళు అందులో ఉన్నారు కాబట్టి ఆ మూడిట్లో నువ్వు ఆ మూడిటలో లేవు కాబట్టి నీకు అవన్నీ కనిపిస్తావుంటాయి నువ్వు ఎంతసేపు అయినా ధ్యానించు ఏ అధ్యాయమైనా ధ్యానించు అవి ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటాయి ఎందుకంటే అది చూపించేది నీ సొంత తలపు కాదు నీ నీ నాలెడ్జ్ కాదు నీ అబిలిటీస్ అసలే కావు నీలో గొప్పతనం ఏమీ లేని లేదు అది నీ ప్రభువు తప్ప ఎవరు చూపించారు నీ పరిశుధాత్మ ఎందుకు కనుగ్రహించబడింది అన్న విషయాన్ని నువ్వు నేర్చుకున్నావు కాబట్టి తెలుసుకున్నావు కాబట్టి నీకు ఖచ్చితంగా ప్రభు వాటిని చూపిస్తూనే ఉంటాడు కాబట్టి అన్యాయం సేమ్ స్ట్రాంగ్ నంబర్ థర్టీ టూ అంటే సప్రెస్ డెస్ట్రాయ్ వైలెంట్ అని ఉంది కదా వైలెంట్ ఇంకేదో నువ్వేదా చెప్పవు పదం నువ్వేదో పదం చెప్పావు స్పెలింగ్ స్పెలింగ్ చెప్పు డబల్యూ డబ్ల్యు ఆరో ఇంచ్ రాంగ్ రాంగ్ వెక్స్ వెక్స్ అంటే ఓర్పు సహనం పోయినప్పుడు నాకు ఇంకా ఓర్పు లేదు నేను విక్స్ అయిపోయినా అంట నీద నీ మీద పెట్టిన ప్రయాసము వ్యర్థం అయిపోయింది ఇంకా నాకు ఇంకా కూడా లేదు ఇంకా నేను ఇంకా ఇంకా ఇంకా నేను భరించను అన్నది దానికి సంబంధించి ముఖ్యంగా థర్టీ టు థర్టీలో ఏముందంటే సప్రెస్ సప్రెస్ అంటే తొక్కి పెట్టడం అనర్థం అణిచివేయడం సప్రెస్ అంటే అణిచివేయడం కాబట్టి అన్యాయము అంటే అణిచివేయడం అనర్థం అంటే సత్యాన్ని అణిచివేయడం న్యాయాన్ని అణచివేయడం నీకు బయలుపరచాని అణిచివేయడం కాబట్టి ఇంకొక పదం ఉంది థర్టీ టూ థర్టీ థర్టీ టూ థర్టీలో థర్టీ టూ థర్టీ ఎయిట్ సారీ థర్టీ టూ థర్టీ ఎయిట్ లో ఏముందంటే అణచివేయడము నాశనం కావడం డెస్ట్రాయ్ అని కూడా ఉంది కదా డెస్ట్రాయ్ ఉంది కదా ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా అన్యాయము చేయనది నాకు పట్టణం శ్రమ అంటే నువ్వు న్యాయాన్ని తొక్కి పెట్టినావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా నాశనం అవుతావు అన్నది దానికే అర్థం కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు ఇవి చాలా అవసరం లేదా ఒకటక టైం పొద్దున్నేసేట అక్కడ చదువుకుని పోతే ముష్కరులంటేనే తెలదు పక్కన తెలుగు డిక్షనరీ కూడా ఉండదు కొంతకాలంకి ఈ తెలుగు కూడా పోతుంది మనకి ఇంకా ఈ తెలుగు సింప్లిఫై అయిపోయి ఇంకొక తెలుగు బైబుల్ వస్తుంది ముష్కరు అనే పదం తీసేస్తారు ఆ తెలుగు బైబుల్లో ఇంకొక పదం పెడతారు దానికి అక్కడ We will simplify this e language. Okay, I can't say anything about this Bible. I can't say anything about this Bible or that Bible directly. But, when we read the English Bible in James 1, that's why we read the English Bible in the first time in the first time. It's the King James Version. That's why we read the English version of the King James Version. It's correct. In some cases, this simplification means ఈ పదాలన్నింటినీ సింపుల్ చేసి చేసి చేసి రకరకాల వర్షన్స్ వచ్చినాయి నేననేది ఏంటంటే ఏ వర్షన్ వచ్చిందీ అట్లీస్ట్ చదవాల బైబుల్ ఈ వర్షన్ బాగాలేదు ఆ వర్షం బాగాలేదు అని కొట్లాడుకుండే బదులు అవి బిజినెస్ వర్షన్స్ వచ్చే కొద్దీ బిజినెస్ వెళుతా ఉంటాయి ప్రపంచంలో అధికంగా అమ్ముడుపోయే పుస్తకం ఇది ఒకటే కదా కాబట్టి బిజినెస్ అది సరే వాళ్ళు బిజినెస్ వాళ్ళు చేసుకుని నువ్వు ఎందుకు అనుకున్నావు చదవనికే కాబట్టి అట్లీస్ట్ అది సదవం నేర్చుకోవాలన్న విషయాన్ని నేను చూపిస్తున్నా మీకు కాబట్టి ఈ మూడు గుంపులు ఎత్తున్నాయి ముష్కరులు అంటే తిరుగుబాటు దాని తర్వాత భ్రష్టత్వం భ్రష్టత్వం అంటే పడిపోయిందని అర్థం డెసెక్రేట్ పవిత్రమైంది అపవిత్రంగా తయారు కావడం అంటే సైతాన్ నుంచి పడిపోవడం వాడు పరిశుభర్లోకంలో అప్పుడు దూత అక్కడ నుంచి కింద పడివేయబడ్డాడు కాబట్టి డెసక్రేటెడ్ వాడు పరిశుద్ధం దాని నుంచి అపరిశుద్ధంగా తయారైపోయాడు అందుకే పడివేబడ్డాడు డెసెక్రేటెడ్ అంటే అర్థం అది కాబట్టి ఒకప్పుడు పరిశుద్ధం ఉండే ఇప్పుడు లేదు దానికి అర్థము డెసెకరేటెడ్ అనేది కాబట్టి ముష్కరులు అంటే రెబెల్స్ తిరుగుబాటుదారులు అపవిత్రమైన తిరుగుబాటుదారులు వీళ్ళు అంటే తిరుగుబాటు అంటే దేనికైనా సవాల్ కొట్టడానికి చంపడానికి కొడడానికి అన్నిటికీ వాళ్ళు సిద్దం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ముష్కరులు దేనికి సంబంధించిన వాళ్ళు భ్రష్టత్వం అంటే అపవిత్రం అపరిశుద్ధంగా తయారు అయిన వాళ్ళు కాబట్టి భ్రష్టత్వము అంటే సర్పంలకు సాదృశ్యం ముష్కరులు అంటే తేళ్లకు సాదృశ్యం కాబట్టి మీరు వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి వీళ్ళంతా ఎవరు గుంపులు అది మనకి ప్రభు ఒక్కడు ఎవరు వీటిని బయలుపరచరు కాబట్టి అన్యాయం ఎవరు అన్యాయం చేస్తున్నారు బాగా అర్థం చేసుకోవాలి నీకు న్యాయం అనుగ్రహించబడ్డాక నువ్వు దాన్ని అన్యాయంగా మార్చుకున్నావు కాబట్టి నువ్వు ఎవరు అది మూడవ కైసవ కాబట్టి నువ్వు తెలిసిన సత్యాన్ని తొక్కి పెడుతున్నావు కాబట్టి ను ఖచ్చితంగా నష్టం కావాల్సిందే కాబట్టి గొప్ప జనము శ్రమల పాలై నాశనం కావడానికి సంబంధించి విషయం మనం అక్కడ తీస్తున్నాం అది దేవుని మాట ఆలకించదు శిక్షకు లోబడదు యోహో విశ్వాసం ఉంచదు ఏసోలో విశ్వాసం లేదు దీనికి దాని దేవుని యొద్దకు అది రాదు నా యొక్కకు రండి అంటే రాదు నా యొక్కకు మర్లుడి అంటే అది తిరగదు దాని మధ్య దాని అధిపతులు గర్జన చేయి సింహములు అంటే తేళ్లు దాని న్యాయాధిపతులు రాత్రి అందరూ తిరుగులాడచ్చు తెల్లవారు వరకు ఎరలో ఏమియో మిగలకుండా భక్షించు తోడేళ్లు అంటే అవి మళ్ళీ అవి కూడా తేళ్లే కాబట్టి తేళ్ళకి ఈ రెండు గుంపులు తేళ్లకు సంబంధించింది ఒకటి ఏంది గర్జన చేయి సింహములు సరే సింహము అంటే మీకు సర్పాంచ్ సాదృశ్యం కాబట్టి అది గర్జించే సింహం రెండు మనం చూస్తాం కొదమసింహము గర్జించే సింహం కొద్ధమసింహం అంటే ఏసుకు సాదృశ్యం గర్జించి సింహం అంటే సైతాం సాదృశ్యం కాబట్టి మొదటిది సర్పంలకు సాదృశ్యం న్యాధిపతులు తేళ్లకు సాదృశ్యం వాళ్ళు భక్షించి తోడేళ్లు తోడేళ్ళు అంటే రక్కి కాబట్టి అవి న్యాయధిపతులు ఎట్లున్నారంటే అందరినీ దోచుకుంటున్నారు అన్న విషయాన్ని చూపిస్తుండ్రు దేవుని రాజ్యంలో దాని ప్రవక్తలు గప్పాలు కొట్టువారు వీళ్ళు అబద్ద ప్రవక్తలు వీళ్ళు ఎందుకంటే గప్పాలు కొట్టేవాళ్ళు గప్పాలు అంటే వాళ్ళ వాక్యంలో ఏమి లేదని అర్థం విశ్వాసఘాతకులు ఇతరుల విశ్వాసాన్ని నాశనం చేసేవాళ్ళు వీళ్ళు దాని యాజకులు ధర్మశాస్త్రం ను నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరుతురు సర్ప కాబట్టి ప్రతి దశలో మనకి ఈ మూడు గుంపులు తగులుతూనే ఉంటాయి ఆయన అది ఆశ్చర్యం ఆయన హృదయము వారిని మనకు చూపిస్తుంది అంతే క్రిస్తుకలను మనసు మనం ధరించుకుంటే మనం అర్థం చేసుకుంటాం ఈ గుంపులను ఎప్పటికీ చూపిస్తూనే ఉంటాడు కాబట్టి వీరందరూ శ్రమల పాలు కాక తప్పదు వీరందరూ నాశనం కాక తప్పదు చాలా కష్టం చెప్పడం చాలా కష్టం వినడం కూడా ఎందుకంటే క్రైస్తవ సంఘము ఈ రీతిగా తయారైందన్న విషయాన్ని దేవుడు మనకు చూపించినప్పుడు దాన్ని నేను ఎట్లా చెప్పగలను పబ్లిక్కి ఎట్లా వాళ్ళని సిద్దపరచగలను నీ పని కేవలం గొప్ప జనానికే అన్న విషయాన్ని మర్చిపోవద్దు సర్పంలను తేలికొరకు కాదు నీ సేవ ఎందుకంటే అవి ఆల్రెడీ మార్క్ వాటికి ఆల్రెడీ మార్క్ వేసి పెట్టిండి ముద్రించేసిండి వాళ్ళని వారి పని అంతే అది నిత్య నరకానికి వాళ్ళు మార్గుడు అందులో ఎవడనుండొచ్చు నీ రక్త సంబంధి ఉండొచ్చు నీ సొంత నువ్వు అధికంగా ప్రేమించే వ్యక్తి ఉండొచ్చు నేను రక్షణ నడిపించిన వ్యక్తి కూడా ఉండొచ్చు నీకే సెంటిమెంట్ ఉండదు అక్కడ కాబట్టి అది విధానం అది కాని అయ్యో ఎంతమంది ఎంతో తెలిసిన వాళ్ళు నా బంధువులు మిత్రులు రక్త సంబంధికులు ఉన్నారంటే అది కానే కాదు నువ్వు ఇంకా శారీరకమైన వాటిని చూస్తున్నావు నేను చూసేది ఆత్మీయమైన వాటిని అంటున్నాడు పాతవి గతించైన విషయం నువ్వు ఎందుకు గ్రహించలేని నువ్వు నీ యొక్క రక్త సంబంధి ఆ గుంపులో ఉన్న నువ్వు బాధపడుతున్నావు కానీ నాకు ఎంతో మందిన నా బిడ్డలే ఎంతో మంది నాశించుకోతున్నారు వాళ్ళు నేను కనియున్నాను అంటున్నాడు కాబట్టి మనం క్రీస్తు కల్ మనసును ధరించుకోవాలా రక్త సంబంధానికి ప్రాధాన్యత ఇవ్వద్దు నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమించాను నాకు పాత్రలుగా అన్నాడు మత్స్సు వార్త పదోధ్యాయంలో కాబట్టి మనం ఎవరిని ప్రేమించేదిలేదు నా గొర్రని వాడు దొనుకొని అని ఒక పాసరేడుస్తున్నాడు వాడు అంటుండు నేనేక్కడతో అనుకొని పోయాను వాడి నాకు వచ్చిండని వాడు అంటున్నాడు నీ గొర్రెలు ఎట్లయినాయి అవి వాన గొర్రెలు ఎట్లయినాయి అవి ప్రభు గొర్రెలు కదా నీ గొడవలు ఎట్లయినాయి నీ దగ్గరకి వెళ్ళిపోయినా గొర్రెలు ఎందుకు పోయినా అర్థం చేసుకుంటలేవు అంటే నీ దగ్గర ఏముంది నీ దగ్గర ఎందుకు లేదు నీ దగ్గర తాజా మన్నా తాజా ఆహారం లేదు నిర్మలమైన ఉదకం లేదు నీ దగ్గర అందుకే నీ దగ్గర వెళ్ళిపోతున్నాయి అది నువ్వు గ్రహించలేసి ఉన్నావు ఒకప్పుడు వేరే నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు గ్రహించినవా వేరే సంఘాలకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు గొర్రెలు నీ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వచ్చేసి నువ్వు ఏడుచిన వా సంతోషించినవు కదా ఇప్పుడు నీ దగ్గరికి వెళ్ళిపోతుంటే ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఇంకా శరీరంగా తేరాను ప్రపంచం అంతటి వ్యవస్థ ప్రతి పాస్టర్ బాధపడేది నా గొర్రెలంతనుకొని పోతున్నాడు వాడు వానికి ఏమన్నా చెయ్యాలా శారీకమైంది కదా ఇది సర్పంలు వాళ్ళ వల్ల ఎందుకంటే తోడేళ్ళు ఎప్పుడన్నా ఒక వస్తువు దొరికితే జంతువు దొరికితే ఎట్లా కొట్టాడితే తెలుసు కదీ రక్కి రక్కి ఒకదాని ఒకటి చిల్చుకొని చీల్చుకుని అది వాటి జీవితం ఈ రోజు క్రైస్తవ సంఘము అట్లా తరైన్ ప్రపంచమంతట సరే నేనేదో మీకు స్టోరీ లాగా చెప్తలేను బైబిల్లో ఏముందో అదే చూపిస్తున్నాను కాబట్టి నీ బాధ్యతని స్వీకరించడం నీ బాధ్యత దాన్ని అవలంబించడం సరే వాక్యాన్ని స్వీకరించినప్పుడే ఆయన నీతో పాటు ఉంటాడు అన్న విషయము గ్రహించాలా దాన్ని ఏరీతిగా నేను మనసులో ప్రకటించాలా వాళ్ళు నీలాగా మాంసం తినే దశకి ఎదిగినరా ఇంకా పాలుదాడుతున్నారా అది కూడా తెలుసుకునే బాధ్యత నీది కాబట్టి నువ్వు ఎక్కడ పట్టి అక్కడ ఈ వాక్యాలు చెప్తే మెంటలో అంటారు నేను కదా కాబట్టి మన మెంటలో నో డౌట్ అంత బాధను అనుభవించే కదా క్రైస్తవులు అంట ముఖ్యంగా సేవకులు బాధను అనుభవించే ఈ లోకము అనేకులకు బాధ ఇస్తది అది ఇతరులకి బాధ ఇస్తూ ఆనందించండి దాని ఇంగ్లీష్ లో సాడిస్ట్ అంటారు సాడిస్ట్ అంటే వానికి బాధ పెట్టి కానీ క్రైస్తవ జీవితం అట్లా కాదు బాధని పొందుకొని ఆనందించండి ఆపోజిట్ శాడిజం అంటే మేసకిజం అంటారు ఇంగ్లీష్ మనమంతా మనం అంతా మేసకిజం మేసకిస్ట్ అంట మనల్ని సరే ఆనందించే బాధ శలో ఆనందం అంటే మేసకిస్ట్ ఆపోజిట్ టుజం నేను నేను ఎందుకు అనుభవించాల బాధ అంటే కాదు ఆయన అనుభవించింది మరణం వరకు అనుభవించింది ప్రతి శిష్యులు ప్రతి ప్రవక్తలు అనుభవించారు మరణం వరకు ఇరిమియా చాలా కట్నంగా అనుభవించండి శమన్ పౌలు చాలా భయంకరంగా అనుభవించింది శమన్ ఆయన శ్రమల కాలమైన జీవితం శ్రమలతో కూడింది కొన్ని కొన్ని అనుకుంటాను నేను కూడా వాళ్ళలాగా ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకుంటాను కానీ నాకు దమస్కు మార్గంలో కనిపించిన దర్శనం నేను ఎప్పటికీ మార్చిపోలేనంటాడు వాళ్ళలాగా నేను కూడా ఆ సేవకుల నేను కూడా పెళ్లి చేసుకుని నా భార్యని పక్కన పెట్టుకుని సేవ పోతే ఎంత బాగుంటుంది అన్న తలంపు ఉంటది కానీ ఆ దర్శనం నా జీవితాన్ని మార్చిపడేసి ఆయన ఆయన అప్పుడప్పుడు వస్తూ ఉంటే ఆ బలహీనతలు కానీ వాటన్నిటికీ తొక్కి పెట్టేస్తాడు వాటన్నిటికీ త్రీణీకరించుకుంటాడు మన జీవిత విధానం కూడా ఆ రీతిగా తయారు కావాలో అటువంటి కృపా భాగ్యాన్ని మనకు అనుకరించాలని ప్రార్థన చేస్తాడు దినావు సత్య అనుమానం వహించ తీసుకొని జీవితం ఆలసి లోలు ఆయా వస్తున్నీ ఈరోజు ఆచారం ఉంటుంది ప్రత్యేకంగా ఉంటుంది ఈ మాటలు సెప్టెంబర్ జూన్ వరకు ప్రత్యేకించి మాట్లాడుతుంది ంగి bekanntి కదదిింములాష్కరా ఒాదుం మం఺నగట